మరిష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణి శ్రీమహాగణాధిపతయ నమ సివసమారం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్య వందే గురు పరంపరా నమస్కృనరీం సరస్వతీం యాసంతపో అర్జున ఉచ్యాయసీ చేత బుద్ధిర్జనార్దనా సత్తిం కర్మ నిఘోరే మా మనం సంబంధ భాష్యం చూస్తూ ఉన్నాము తస్మాచ్చ భిన్నపురుషానుష్ఠేయన జ్ఞానకర్మనుష్ఠయో భగవత ప్రతివచన దర్శనాత్ జ్ఞానకర్మణో సముచ్చయానుపపత్తి కనుక జ్ఞానమును కర్మను కలిపి అనుష్ఠించటము అనేది జ్ఞానశబ్దానికి ఉపాసన అనే అర్థంలో కుదురుతుంది కానీ జ్ఞానశుద్ధానికి ఆత్మజ్ఞానము అనే అర్థం కనుక మీరు తీసుకున్నట్లయితే జ్ఞానకర్మలకు సముచ్చయం కుదరదు సో ఇప్పుడు కుదిరిద కుదిరి చోట మనం వ్యవహారం చేస్తూ కుదరని చోట ఎలా కుదు కుదరని చోట దాన్ని ఎలాగో ఇప్పుడు ఈ ద్వైతాచార్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ఎవరు అనే విషయం పక్కన పెట్టి నేను ఒక పరిచ్ఛిన్నుడైన జీవుడును కర్తను భోక్తను అనేది నిర్ధారణ చేసేసుకుని ఆ తర్వాత వాళ్ళు ఇంకా అక్కడి నుంచి అదేశమేత సర్వాన్ని వ్యవస్థ చేసే ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యవస్థలో వీడు కర్త భోక్త అయిన జీవుడు చేసేటువంటి కర్మ ఉంటుంది చేసే ఉపాసన ఉంటుంది జ్ఞానం ఏముంది దాంట్లో జ్ఞానం అన్నది నేను కర్తని భోక్తని అందరికీ తెలుసున్న సంగతే ఎవ్రీబడీ నోస్ నేను కర్తని భోక్తని అనే సంగతి ప్రతి అలా ఉండే అనుభవం ఉంది ఆ అనుభవమే యథార్థమయ్యే పక్షంలో ఇది జ్ఞానం లేదు ఏం లేదు అదే జ్ఞానం ఇది కొత్తగా జ్ఞానం ఏం లేదు కాబట్టి కర్మం చేయటమే కర్మలో కొంచెం హయ్యర్ లెవెల్ ఉపాసన చేసుకుంటాం ఈ కర్మా ఉపాసన కలిసే చేసుకుంటాం కలిసే ఉంటాయి రెండు రెండు విడదీయాల్సిన అవసరమూ లేదు విడదీ విడదీయడం కూడా రెండు కలిసే ఉంటాయి కాబట్టి జ్ఞానం అనే మాట మీరు ఆ వేళలో మీరు ఉండిపోండి అక్కడితో సరి నేను ఎవరు అనే ప్రసక్తి వచ్చినట్లయితే నేను శుద్ధ చైతన్యము ఆత్మ చైతన్యము అనే పరిస్థితిలో అప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు కాబట్టి ఆత్మచేత చేయబడే కర్మ ఉండదు కాబట్టి ఆత్మ సనస్వరూపమైన చైతన్యమునందు నిష్టను కలిగి ఉండట దానిపైరే జ్ఞాననిష్ట అంట జ్ఞాననిష్ట మాత్రమే ఉంటుంది అటువంటి స్థితిలో కర్మ కర్తాభోక్తీ కర్మ చేయటం కర్తాభోక్త కానీ ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి ఉండటం ఈ రెండు ఏకపురుషుని చేత ఏకకాలమునందు పర్స్యూ చేయటం అనేది సంభవం అయ్యే మాట కాదు సంభవం కాదు కనుక వాటిని విడివిడిగా అట్టు పెట్టకండి అంతే సముచ్చయం కుదరదని అంటున్నారు ఫిజిక్స్ లాగా ఫిజిక్స్ ఎలాగో ఇది అంతే ఫిజిక్స్లో రెండు ఎలక్ట్రిక్ లైట్స్ని కలిపేకూడదు వాటిని విడివిడిగా అట్టి కలిపేసి పెట్టడం అది వర్కౌట్ అవ్వటం ఫ్యూజ్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ అంతా డిసిపేట్ అయిపోయి అది కలపకూడదు కాబట్టి రెండు పక్క పక్కన ఉండొచ్చు కానీ కలపకూడదు ఒకే వైర్లో పాజిటివ్ నెగిటివ్ అని కూడా ప్రవహించేస్తాయి అనేది తప్పది సో రెండు లీడ్స్ సపరేట్గా ఉంటాయి అలాగే కర్మ వేరే జ్ఞానం వేరే ఫిజిక్స్లో ఎలా అయితే సముచ్చయం కుదరదో ఇక్కడ కూడా జ్ఞాన కర్మలకి సముచ్చయం కుదరదు అలాగే శ్రీకృష్ణుడు యొక్క ప్రతివచనము అర్జునుని ప్రశ్నకు తగ్గట్టుగా ఉన్నది తర్వాత మోక్షం దగ్గరకు వస్తే కర్మ ఉపాసనల వల్ల పుణ్యం లభిస్తుంది అపుణ్యలోకాలు లభిస్తాయి భోగాలు లభిస్తాయి లేకపోతే వాటిని నిష్ఠాపంగా ఆచరించినట్లయితే అంతఃకరణ శుద్ధి లభిస్తుంది తద్వారా జ్ఞానప్రాప్తికి యోగ్యత లభిస్తుంది ఇన్ని ఉన్నాయే కానీ కర్మా ఉపాసన వల్ల మోక్షము అనే మాట ఏమో అయ్యేది కాదు దాన్ని ఇలా కూర్చోవచ్చు కుర్చీరు ఒకరో కూర్చోవచ్చు మోక్షము అనేది కొత్తగా వచ్చేది కాదు ఇప్పుడు లేని మోక్షం కొత్తగా వచ్చే పక్షంలో కర్మ వల్ల లభిస్తుంది కర్మ చేసినట్లయితే అంతకుముందు లేని మోక్షం ఇప్పుడు లభిస్తుంది కానీ వీడికి అంతకుముందు అజ్ఞానం చేతనే బంధా నేను బద్ధుడను భావన ఉన్న పక్షంలో అజ్ఞానం పోగొట్టి జ్ఞానాల్ని సంపాదించాల్సి ఉంటుంది కానీ అప్పుడు మోక్షం అనేది కొత్తగా వచ్చేది కాదు సో ఎప్పుడు కూడా జ్ఞానం విషయంలో ఒక రూల్ ఒకటి ఉంది మహాత్ములు చెప్తూ ఉండేవారు హృషికేశ్లో అజ్ఞానం విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ ఏమని చెప్పేవారంటే హిందీలో చెప్పేవారు జో అజ్ఞాన్సే భాష ఓ అసల్మే నహి హోతా ఏదైతే అజ్ఞానం చేత ఉన్నట్లు కనపడుతుందో అది వాస్తవంలో ఉండదు అంతే కదా కాబట్టి బంధము అజ్ఞానకృతము అన్నప్పుడు వాస్తవంగా బంధం లేదన్నమాట నేను బొద్ధుడు నని మీరు అది కూడామే బంధం ఉంది వాస్తవంగా బంధమేమీ లేదు అజ్ఞానం చేత వచ్చిన బంధమైతే అది అజ్ఞానం చేత రాలేదు బంధం ఉంది అంటే అది నిజమైన బంధం అవుతుంది కల్పిత బంధం కాదు కల్పిత బంధానికి కర్మ వల్ల విముక్తి లభిస్తుంది తప్పిస్తే జ్ఞానం వల్ల విముక్తి లభించదు కాబట్టి జ్ఞానం వల్ల విముక్తి లభిస్తుంది అన్నట్లయితే బంధము కల్పితమే అవుతుంది కల్పిత బంధ నిరాకరణము కల్పిత బంధ నివారణకే మోక్షము అని చెప్పారు సో ఇంకో అది ఒక వాక్యం చెప్తాను కదా రెండో వాక్యం ఏం చెప్తున్నారంటే జో జ్ఞాన్సే మిల్తాహే ఓ అసల్నే మిలాహువాహీ రహత ఏది జ్ఞానం చేత లభిస్తుందో అది వాస్తవంలో అంతకు ముందే లభించే ఉంటుంది ఇది ఒక రూల్ కింద చెప్పేవారు కాబట్టి సో కేవలాదేవ జ్ఞానాన్ మోక్ష కేవల జ్ఞానము వల్లనే సంసార బంధము నుండి విలుక్తి కేవల జ్ఞానము అంటే కేవల అంటే అది తప్ప మరొకటి లేదు దాని పేరు కేవలం రెండవది లేదు అంటే కర్మాపాసనల సపోర్ట్ అనేది అక్కర్లా కేవల జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది ఇప్పుడు త్రాడు ఎందు పామును చూసి భయపడేటువంటి వ్యక్తికి ఆ భయం నుండి విముక్తి ఎలా లభిస్తుంది అది త్రాడు తెలుసుకోవడం వల్లనే లభిస్తుంది అంటే కర్మ లభించదు కర్మ చేసేప్పుడు నాగపూజ చేశారనుకోండి భయం పోతుందా పోదు నాగోపాసన చేశారనుకోండి భయం పోదు పుణ్యం వస్తుంది కానీ భయం పోదు సో కానీ అది త్రాడు పాము కాదు అని తెలుసుకున్నారనుకోండి భయం కాబట్టి కేవలాదేవ జ్ఞానాన్మోక్ష ఇత్య అర్థ నిశ్చిత గీతాసు సర్వోపనిషత్సుచ ఇది గీత యొక్క పద్ధతి ఇది మీరు గీత కావాలనుకుంటే ఇలాగే ఉంటుంది వ్యవస్థ మాకు గీత కంగారు అది వేరే గీత ఎందు సర్వ ఉపనిషత్తుల ఎందు కూడా ఇదే వ్యవస్థ ఉంటుంది కేవలాదేవ జ్ఞానాన్ మోక్ష ఇది వ్యవస్థ తర్వాత తర్వాత వాక్యం అనాలా అయిపోయింది జ్ఞానకర్మనో రేకం వది నిశ్చితేది చేత విషయోగ ప్రార్థన అనుపన్న ఉభయో సంభవే సపోజ్ జ్ఞానకర్మ సముచ్చవం అనుకోండి సముచ్చయం సంభవం అయితే వాటిల్లో ఏది నాకు మంచో నీ ఇది నిర్ధారణ చేసేదో ఒకదాన్నే చెప్పు అనే అని కోరుక అది అసంగతమవుతుంది కొనే ఆయన కోరేడే అనుకోండి ఇవి చెప్పి ఒకటే నాకు చెప్పిన కోరతా వెళ్తే రెండు కలిపి చేసుకోమని చెప్పాను కదా నిన్ను అని చెప్పాల్సి ఉంటుంది ఇస్తా పంచాయతీని పూజ చేయమంటా ఇచ్చారనుకోండి దీంట్లో శివలింగాన్ని పూజించమంటారా లేకపోతే ఆదిత్యున్ని పూజించమంటారా అని అడిగితే అది అన్నీ కలిపి పూజించాలి ఇదే అదా అనే ప్రశ్న వేయకూడదు కదా ఎందుకంటే అన్నీ కలిపి చేయటమే దాని సందర్భం వీడు ఇలాంటి ప్రశ్న వేసే ఇదే అదా ప్రశ్న వేసేటంటే అవి కలిపి చేసే సందర్భం కాదన్నమాట జ్ఞానకర్మలో సముచ్చయం లేదన్నమాట కురు కర్మైవ తస్మాత్వమిది జ్ఞాననిష్టా సంభవం అర్జునస్య అవధారణ దర్శిష్యతి అప్పుడు ఇదే అదా అని వీడు అడిగాడు ఒకటి చెప్పని అడిగాడు చెప్తే అప్పుడు శ్రీకృష్ణుడు సముచ్చయం సంభవమయ్యే పక్షంలో ఏమని చెప్పాలి రేటి ఇదాదారుడితో ఏంటి రెండు కలిపి చేసుకోమని చెప్పాను కదా అని చెప్పాలి ఆయన అలా చెప్పలేదు ఆయన ఆ ప్రశ్నకి నువ్వు అడిగిన ప్రశ్న బాగానే ఉందన్నట్టుగా చెప్పి తల నువ్వు కర్మ చేసుకో చెప్పాడు నీకు జ్ఞాన వద్దులే కర్మతో నడిపించి అని చెప్పాడు కాని బట్టి కూడా మనకి ఏమి స్పష్టమైందంటే జ్ఞానకర్మ సముచ్చయము సంభవము కాదు అని స్పష్టమైంది ఇది ఈ జ్ఞానకర్మ సముచ్చయ ఖండనం ఉంటుంది ఇంతకుముందు ఖండించారు కదా మళ్ళీ ఎందుకు ఖండిస్తున్న మాత్రం మీరు అలా అనుకోవద్దు అలా ఉంటుంది అదే భాష్యంలో అలా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే సమాజంలో ఈ జ్ఞానకర్మ సముచ్చయ వాదం ఉన్నంత వరకు ఖండనం కూడా ఉంటుంది ఎందుకంటే సమాజంలో జ్ఞానం అన్నీ కలగా పలగం చేసి కిచిడీ చేసి పెట్టేటువంటి రక్షణ మీకు సమాజంలో కనపడుతుంది కనుక ఆ స్థితి ఉన్నంత వరకు ఆ ఖండనం కూడా నడుస్తూ క్లారిటీ ఉండాలి కదండి విద్యార్థులకి విషయం ఏటో తెలుస్తూ ఉండాలి కదా అర్జున వాచ పదచ్ఛేదం చెప్దాం ఒకసారి పదచ్ఛేదం కూడా చెప్పామా ఆ అర్థం కూడా చెప్పేశానా వెరీ నైస్ సో హే అర్జున హే జనార్దన హే కేశవ ఏ కర్మణ బుద్ధి జ్యాయసి చే కర్మణ అంటే పంచమేకవచనం కర్మ కంటే బుద్ధి అంటే జ్ఞానము కర్మ కంటే బుద్ధి గొప్పదని నువ్వు అనుకునే పక్షంలో ఆయన అలా అన్నాడు కర్మ కంటే బుద్ధి గొప్పది జ్ఞానం గొప్పది అని అన్నాడు ఇలా అంటానండి కర్మ కంటే జ్ఞానం గొప్పది కాదు మరి కర్మ ఇప్పుడు ఇల్లు కలిసేప్పుడు సిమెంట్ కలిపి ఇటకలు పెట్టి అది గొప్ప లేకపోతే దానికంటే ఇంజనీర్ గొప్ప అంటే ఇంజనీరి గొప్ప అని అంటారు కదండి కర్మ కంటే జ్ఞానం ఎప్పుడూ గొప్పే లౌకిక వ్యవహారంలో కూడా ఇంకా ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ కర్మ ఏదో కర్మ చేసి ఏదో కొద్దిగా పుణ్యం సంపాదించి ఆ పుణ్యంతో ఇహలోక భోగాలు పరలోక భోగాలను నేను అనుభవిస్తాను నేను ఆ విధంగా ఒక భోక్తగా వీడు నిలిచిపోయి దానికంటే ఆత్మస్వరూపం నుండి కర్తాభోక్త తెలుసుకుని సంసార బంధం నుండి విముక్తి పొందడం భూశ్రేష్టమే దాంట్లో సందేహమే ఉంది కాబట్టి ఆ మాట చెప్పాడు ఆయన సో నువ్వు కర్మ జ్ఞానం గొప్పదని అంటున్నావే అటువంటప్పుడు నన్ను కర్మలోకి ఎందుకు నియోగిస్తున్నావు తత్కం కర్మని మాన్ని యోజేసి అందులో ఎటువంటి కర్మ ఘోరే కర్మ కొంత భయంకరమైన ఈ ఇంగ్లీష్లో ఓ పదం ఉన్నది గోరి అని ఒక పదం ఉన్నది గోరి దానికి అర్థం ఏంటంటే ఘోరము అని ఉండే ఘోర శబ్దం ఇంగ్లీష్లో గోరి కరెక్ట్ అర్థం ఇందులో ఏమీ మాట్లాడలేదు ఘోరే భయంకరమైన క్రూరమైన దికిత్సాకరమైన అంటే రక్తము మాంసము తల కొట్టేయటం అలాంటివి ఘోరే ఇది ఇక్కడ ఘోర సిద్ధానికి కూడా అదే సో ఘోరే కర్మ గోరీ యాక్ట్స్ లోకి నన్ను ఎందుకు ఘోరేస్తున్నావు అది సో అటువంటి ఘోరమైన ఎందుకంటే ఇక్కడ వీడు చేయాల్సింది ఏంటంటే శత్రు సంహారం చేయాలి శత్రు సంహారము అంటే బాణాలు వేసి కొట్టి ఎదుటవాడిని సంహరించి రోడ్డు పాడేయాలి రాణరంగంలో పాడేయాల్సి ఉంటుంది అటువంటి గోరీ యాక్ట్లోకి ఘోర కర్మలోకి నన్ను ఎందుకు వినియోగిస్తున్నావు అది ఘోరం అయిందంటే దాన్ని కూడా ఏం చేస్తుంది బట్ డ్యూటీ అది యుద్ధరంగంలో డ్యూటీ అలాగే ఉంటుంది కొన్ని అన్ప్లెజెంట్ డ్యూటీస్ ఉంటాయి యుద్ధరంగంలో చేసి డ్యూటీలు అలాగే ఉంటాయి కాబట్టి సో ఘోరే కర్మని మాను యోజేసి డ్యూటీ చేసేప్పుడు ఇది ప్లెజెంట్ డ్యూటీ ఉండాలని అనుకోకూడదు అన్ప్లెజెంట్ డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది చేయటమే చేయాల్సి చేయాల్సి ఉంటుందంటే ఈ మధ్యన ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ అయింది చూడండి దాని ఆ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు స్టడీ చేసి ఇప్పుడు ఎన్ని విమానాలు నాలుగు విమానాలు వాళ్ళు హైజాక్ చేశారు కదండి నాలుగింట్లో రెండు వీళ్ళకి విషయం తెలిసి లోపల రెండు వరల్డ్ ట్రేడ్ సెంటర్ తవర్స్ కూడిపోయారు రెండు విమానాలతో అప్పటికప్పుడే ఎయిర్ ఫోర్స్ ఎలక్ట్ అయిపోయింది అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఎలక్ట్ అయింది ఎలర్ట్ అయ్యి ఇంకో రెండు విమానాలు ఇంకా ఆకాశంలో సంచారం చేస్తూ ఉన్నాయి పెంటగల్ వైపు వస్తూ ఉన్న విమానం అది కూడా పెంటగల్లో క్రాష్ అయింది దాన్ని కూడా వీళ్ళు ఆపలేకపోయారు అప్పటికి ఫుల్గా ఎలర్ట్ అయ్యారు ఇంకో విమానం ఉంది ఆకాశం ఫోర్త్ దాని వెనకాల దాని ముందు మిడ్ జెట్స్ అప్పుడే రెడీ అయ్యాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ ఏం చేయాలంటే ఇప్పుడు అది కనుక Uh, it, was, it was going towards the presidential palace. Mm, White House called the residence of Camp David. If you are in Camp David, you have to go to Camp David. That is Camp David's place. You have to go to camp. You have to go to camp 4-3 days. You have to go to camp 4-3 days. You have to go to camp 4-3 days. You have to go to camp 4-3 days. ఆర్డర్స్ ఇచ్చారంటే ఒక టెన్ మినిట్స్ వెయిట్ వెయిట్ చేసి టెన్ మినిట్స్ లోపల కనుక ఆ విమానం దారి మారిందా సరే సరే లేకపోతే దాన్ని షూట్ చేసినారు ఏమన్నా ఆర్థర్ ఇచ్చారు వీళ్ళు మిస్టైల్స్ అన్నీ రెడీగా అలా టెన్త్ మినిట్స్ రాగానే విమానం షూట్ చేసేస్తారు విమానంలో ఉన్నవాళ్ళు ఎవరు సివిలియన్స్ అండి నూట ఎనభై మందిలో సివిలియన్స్ ఉన్నారు హైజాకర్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నారో ఐడియా లేదు ఉన్నది అందరూ సివిలియన్సే ఏం సివిలియన్స్ అందరూ అమెరికన్ సివిలియన్సే ఆర్డర్ రిసీవ్ చేసుకున్నటువంటి పైలట్ వాడు తన అనుభవాలు చెప్తాడు నేను అలా వెయిట్ చేస్తున్నాను ఈ టెన్ సమయం పూర్తి కాకపోతే బాగుండును అని అలా అదే ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే టెన్త్ మినిట్స్ పూర్తి వాడు మిస్సైల్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తే విమానం కుట్టుకుండిపోతుంది దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ మిస్సైల్ వాడు రిలీజ్ చేయాలి బట్ వాడు రెడీగా ఉన్నాడు లాక్ అంటారు మిస్సైల్ లాకింగ్ సిస్టమ్ అంటారు అంటే ఆ టార్గెట్ని ఫిక్స్ చేసి ఆ మిస్సైల్ని ఫిక్స్ లాక్ చేసిస్తే ఇంకా బటన్ ఒక్కడం బటన్ నొక్కగానే మిస్సైల్ రిలీజ్ అయిపోయి టార్గెట్ మీకు కొట్టేస్తుంది వీడేమీ టార్గెటింగ్ అది కూడా ఆటోమేటిక్గా సో లాక్ చేసి పెట్టుకున్నాడు వేడా లాక్ చేసి పెట్టుకున్నాడు బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు వాడి మనస్థితిని వాడు వర్ణించి చెప్పాడు నా మనస్థితి నాకే చాలా దుఃఖం అనిపించింది సివిలియన్స్ని తప్పల్సి వస్తూ ఉందని దుఃఖం అనిపించింది కానీ నా డ్యూటీ నేను చేయక తప్పదు ఈ పది నిమిషాలు అవ్వకపోతే బాగున్నానని దేవుణ్ణి ప్రార్థించాను అని చెప్పాడు ఈ లోపల పది నిమిషాలు అవ్వకముతే ఎనిమిది నిమిషాలకే అది క్రాష్ అయిపోయింది అది పెన్సిల్వేనియా ఫీల్డ్స్లో క్రాష్ అవుతుంది క్రాష్ అయిపోగానే వీడు రిపోర్ట్ చేస్తే వీట్ అని రిపోర్ట్ చేసి వెనక్కి వచ్చేసాడు కాబట్టి సో హీ ఫెల్ట్ దట్ హీ డి నాట్ మేక్ ఇట్ క్రాష్ బట్ అవసరమైతే హీ విల్ కిల్ ఇట్ అదే రక్తపాతం ఇది అది అని ఇలాంటి మాటలకి సంబంధమే ఉండదు యుద్ధం అంటే అలాగే ఉంటుంది కాబట్టి కర్మ ఘోరమైన కర్మే ఒకప్పుడు డ్యూటీ కింద ఉంటుంది డ్యూటీ అయిన తర్వాత చేయాల్సింది మీకు నచ్చకపోతే ఏం చేయొచ్చంటే ఆ డ్యూటీ చేసేసి కిందకు వచ్చేసి రిజిగ్నేషన్ ఇవ్వచ్చు అంతేగాని అప్పుడు శాంతి మాట్లాడకూడదు ఆ ఐదో నిమిషానికి పదో నిమిషానికి మధ్యలో శాంతి పన్నాలు వించకూడదు డ్యూటీ చేసేసి వచ్చేసి రిజిగ్నేషన్ ఇవ్వచ్చు నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ డ్యూటీ వచ్చి లోపల ఇంకోటిగా వస్తుంది యుద్ధరంగ యుద్ధభూమిలో ఉంటుంటే ఇంకోటి వస్తుంది ఇంకోటి డ్యూటీ వస్తుంది అది వచ్చి లోపల నేను రిజైన్ చేస్తున్నాను నన్ను విడిచిపెట్టవలసింది నేను ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఏదో రకంగా పెన్షన్ కట్ చేసి ఇంటికి పంపిణీ చేస్తారు అదో మన అసలు ఇంటికి వీడు ఎవరి మీద తుపాకులోకి ప్రయోగించక్కర్లేదు ఇంట్లో కూర్చోవచ్చు అది పద్ధతి కానీ యుద్ధరంగంలో ఉండి ఇది ఘోరమైన కర్మ అని కంప్లైంట్ చేయటం ఉన్నది ఇది యోగ్యమైన పద్ధతి కాదు అర్జునుడు అలాంటి పొరపాటు చేస్తున్నాడు తత్కం కర్మని భోరే మాం నియోజయసి కేసాడా తర్వాత ఆ వాక్యంలో న్యాయమైన వాక్యం కాదు అది ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జు యుద్ధరంగంలోకి అర్జునుడిని శ్రీకృష్ణుడు ప్రవేశపెట్టాడా లేకపోతే అర్జునుడే శ్రీకృష్ణుడిని ప్రవేశపెట్టాడా అని మీరు ఆలోచిస్తే అంత స్పష్టంగా తెలుస్తూ ఉంది శ్రీకృష్ణుణ్ణి అర్జునుడే అర్జునున్నే శ్రీకృష్ణుడు పంపించలేదు ధర గల నాకు సో అదని వ్యవస్థ ఎనివ భాష్యం చూద్దాం జ్యాయసీ చేతి జ్యాయసీ శ్రేయసీ చే కర్మ సకాశాత్ హేతవమత అభిప్రేత బుద్ధిర్జానం హే జనార్దనాం తి పదార్థం ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు హే ార్దన అంటే హే శ్రీకృష్ణ జ్యాయసీ అంటే శ్రేయసీ అనర్థం అంటే శ్రేయస్కరీ అనర్థం శ్రేయస్కరము శ్రేయస్సును కలిగించేది ఏమిటది కర్మణ సకాశాత్ బుద్ధి జ్ఞానం కర్మణ సకాశాత్ అని ఎందుకు వేశారంటే విభక్తిని చెప్పడం కోసం అది షష్ఠి భ్రమపడే అవకాశం ఉంది కదండి పంచమీ షష్ఠి ఒక్కలాగే ఉంటాయి నకారాంత శబ్దాల్లో రామశబ్దంలో కాదు రామాత్ర రామస్య నకారాంత శబ్దాలన్నింటిలోనూ పంచమీ షష్ఠి ఒకలాగే ఉంటాయి గుణిని శబ్దం ఎలా ఉంటుంది పంచమే షష్ఠి ఒక రూపం ఏకవచనం ఒకలాగే ఉంటాయి మరుశబ్దము ఉంటాయి ఈ హలంత శబ్దాల్లో పంచమీ షష్ఠి ఒకలాగే ఉంటాయి కాబట్టి పంచమీ ప్రత్యేది నసినా నసి షష్ఠి నస్ అవి ఇలాగూ ఇత్సవ్ఞావరణమే అని చెప్పిన అలాగే ఉంటాయి వాటి మనం చూస్తున్న దృష్టి మీద పరిచయాన్ని బట్టి కాబట్టి ఆ కర్మణ అనగానే పంచమీయే షష్ఠి అని డౌట్ వస్తుంది కాబట్టి పంచమి కర్మణ సకాశాత్ కర్మకంటే కర్మతో పోలిస్కే కర్మ కంటే జ్ఞానము తవ అభిప్రేత నీ అభిప్రాయం ప్రకారంగా అభిప్రేత అభిప్రాయం వచ్చింది నీ అభిప్రాయాన్ని బట్టి కర్మక కర్మకంటే జ్ఞానము గొప్పది శ్రేయస్కరము అని అన్నచో హే శ్రీకృష్ణ మరి నన్ను కర్మలో కిందుకు పంపిస్తున్నావు అని అంటున్నాడు రైలు ఎక్కి ముందు రైలు ప్రయాణం చేయటం మంచిదా ఆత్మజ్ఞానం పొందటం మంచిదా అని అడిగారనుకోండి ఆత్మజ్ఞానమే అన్నిటికంటే మంచిది ఆత్మజ్ఞానమే అన్నిటికంటే మంచిది అయినప్పుడు నువ్వు నువ్వు రైలు ఎందుకు ఎక్కమంటున్నావు అని అలాగే కంపేర్ చేసి ప్రశ్న వేయటం న్యాయం కాదు దానికి వీడికి ఏమైనా సంబంధం ఉందా సో ఈ ఈ మాట వేరో ఈ పరిస్థితి వేరే ఆ పరిస్థితి వేరు అదే అది ఒక డ్యూటీ ప్రకారం ఇచ్చేస్తున్నాడు దాన్ని జ్ఞానంతో ముడిపెట్టి ఆ రకంగా పోల్చకూడదు ఎప్పుడు కూడా అర్జునుడు కూడా తన డ్యూటీ తాను చేస్తూ జ్ఞానం అయితే ఇప్పుడు నాకు ఈ కర్మ ఎందుకని అందాం కొరత అదివే ఇలాగే ఉంటుంది మనిషి ఎలా ఉంటుందంటే కర్మ చేయాల్సిన సందర్భంలో జ్ఞానం కోసం అరువు చోచుతాడు తీరా కర్మను వదిలిపెట్టి జ్ఞానంలో వెళ్ళిన తర్వాత కర్మ చేసే భావంలో అని కర్మను పట్టుకోగలుగుతాడు ఉన్నదాని ఎందు సంతృప్తి లేకుండగా ఉన్నదానికంటే భిన్నమైన దాన్ని పట్టుకోవడం అనేది మానవ స్వభావం ఉంది ఆ స్వభావం నుంచి గట్టెక్కిన నాడే వాడు ఆత్మ జ్ఞానానికి మోక్షానికి అర్హుడవుతాడు కర్మలో ఉన్నప్పుడు జ్ఞానం మీద ప్రీతి జ్ఞానంలో ఉన్నప్పుడు కర్మ మీద ప్రీతి ఉన్న మనం ఉన్నదానికంటే మిగిలింది గొప్పది మనం ఉన్న చోటు కంటే మిగిలిన చోట్లన్నీ గొప్పవి కాశీ చాలా గొప్పది వీడున్నది కాశీ కింద మార్చుకోవచ్చు కదా అది పనికిరాదు తర్వాత గడచిన కాలము గొప్పది గడచిన కాలం గొప్పదంటే ఇప్పుడున్న కాలం కూడా గొప్పగా చేసుకోవచ్చు అదేమీ పెద్ద విషయం కాదు గడచిన కాలమే గొప్పదని ఇప్పుడున్న కాలాన్ని కూడా మనం పవిత్రంగా ఈశ్వరుని ఆరాధిస్తే ఇప్పుడున్న కాలము పవిత్రమే అవుతుంది దీనికోసం గడచిన కాలమే పవిత్రమనే రూల్ ఏమీ లేదు సో ఎనివే మానవ స్వభావం మనస్సు ఎలా ఉంటుందంటే తనకు ఏది ఉన్నదో దాని ఎందు శ్రద్ధ ఉండదు ఏది లేదో అది కావాలి అని మనస్సు ఎప్పుడూ కూడా తహతహలాడుతుంది మనస్సు యొక్క లక్షణం దాని పేరే అజ్ఞానం తనకు ఉన్నది వాట్ ఈజ్ ఈజ్ రియల్ ఉన్నదేదో అదే సత్యము తెలుసుకున్న నాడే మోక్షం ఎది ణి సముచితే ఇష్ట తదేకం శ్రేయస్సాధనమితి కర్మో జ్యాయసీ బుద్ధిరి కర్మణతిరితరణం బుద్ధే అనుపన్న అర్జున కృత స సపోజ్ ఎది అంటే సపోజ్ అది బుద్ధి కర్మల యొక్క సముచ్చయము అది సిద్ధాంతం అనుకోండి ఇష్టంచి సముచ్చితే ఇష్టే అది సముచ్చయంగా అనుష్ఠించుట అంటే ఒకే పురుషుడు ఒకే కాలం నుండి వాటిని కలిపి అనుష్ఠించుట అది సిద్ధాంతమైన పక్షంలో అప్పుడు తప్ప అంటే తస్మిన్ కాలే తస్మిన్ ఆ ఒకే ఒక శ్రేయస్ రెండింటిలో ఏదో ఒకటే మోక్షాన్ని ఇస్తుందని ఏకం శ్రేయస్ సాధనం రెండు కలిపి అనుష్ఠించబయా అని చెప్తుంటే వాటిలో ఏదో ఒకటే మోక్షాన్ని ఇస్తుందని అనుకోవడం పొరపాటు అవుతుందా కదా పొరపాటు అవుతుంది ఏకం శ్రేయసాధనమిటి ఒకటే మోక్షాన్ని ఇస్తుందని తర్వాత ఆ ఒకటి కర్మ కాదు జ్ఞానమని సముచితం అని చెప్తుంటే వాడు అలా ఎలా చెప్పగలడు సో కర్మణ ధ్యాయసి బుద్ధి రీతిచ తర్వాత సముచిత సముచితం చేసే అనుష్ఠితమని చెప్తే కర్మణ అతిరిక్తత్వకరణం బుద్ధే కర్మ నుండి బుద్ధిని విడతీసి జ్ఞానాన్ని విడతీసి దీనికంటే అది గొప్పదండం ఈ మాటలన్నీ కూడా అర్జునుడు అయోగ్యంగా సందర్భం లేకుండా మాట్లాడాడు అని చెప్పాల్సి వస్తుంది అలా ఉండదు శాస్త్రంలో అలా ఉండదు కదా ఇప్పుడు ఓ ప్రశ్న అర్జునుడు ప్రశ్న వేసాడు అంతకు ముందు ఏదో అర్థం చేసుకుని ప్రశ్న వేశాడని దానికి ఆ ప్రశ్నకి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడంటే గీత ముందుకు నడుస్తుంది కానీ ఈ అర్జునుడు అంతకు ముందు చెప్పింది వాడికి ఏమేమి బురక వాడు మూర్ఖుడు వాడికి ఏం తెలియదు తెలియకుండా ప్రశ్న వేశాడు అన్నట్లయితే అది గీత ముందుకు వెళ్ళాలడుస్తుందండి అటువంటి శిష్యుడికి గురువుకి జరిగిన సంభాషణ మనం కూర్చొని పాఠం చదవడం గురు శిష్యుడి సంభాషణ మనం పాఠం చదువుతున్నామంటే ఆ గురువు గారికి శిష్యుడు యోగ్యమైన వాడు అయిన మనం పాఠం చదువుతాం వాడు సుతరామో యోగ్యుడై ఉండి ఆయన డెబ్బై ఐదు శ్లోకాల్లో చెప్పిన మాట వాడికి ఒక్క మొక్క కూడా అర్థం కాకుండా దానికి అసందర్భంగా ప్రశ్న వేసేడు అని అనుకుంటే అదేమీ పుస్తకం అదేం పాఠం అలా ఉండదు కాబట్టి ఆయన జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పలేదు కర్మని జ్ఞానాన్ని విడివిడిగానే చెప్పాడు విడివిడిగా చెప్పి ఒక సందర్భంలో కర్మానుష్ఠానాన్ని చేయనున్నాడు మరో సందర్భంలో కేవలం జ్ఞాననిష్టాన్ని పరిశీలి చేయమని చెప్పాడు అది చెప్పి రెండో పాయింట్ అది మూడో పాయింట్ మొదటి పాయింట్ ఏమిటి కర్మా జ్ఞానము విడివిడిగా చెప్పాడు రెండో పాయింట్ ఏమిటి ఒక సందర్భంలో కర్మ చేయాలి రెండో సందర్భంలో జ్ఞానం చేయాలి దేని ఏరియాని దానికి స్పష్టం చేసి చెప్పాడు రెండు మూడో ఏం కర్మ కంటే జ్ఞానం ఎప్పుడు శ్రేష్టము చెప్పాడు ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు కనుకనే అర్జునుడి ప్రశ్న రీజనబుల్గా ఉంది ఒక రకంగా రీజనబుల్గా ఉంది రెండు విడివిడిగా చెప్పిన బేసిస్ లో మీరు ప్రశ్న వేసాడు కదా దట్ ఈజ్ ఓకే దట్ ఈజ్ హౌ హీ తోల్డ్ కర్మ కంటే జ్ఞానం గొప్పదన్ను అన్నావు కదా అని అంటున్నాడు అది కూడా కరెక్టే కాబట్టి అర్జునుడు స్వీకరించిన సమాచారం అంతా సత్యమే అయితే మరి ఇంక ప్రశ్న ఏంటంటే నా ప్రారంభమైన నన్ను కన్విన్స్ చేయమంటున్నావు నేను జ్ఞానంలోకి ఎందుకు వెళ్ళకూడదు అని దట్ ఈజ్ ది క్వశ్చన్ అది క్వశ్చన్ విచ్ ఈజ్ ఏ జెన్యువైన్ క్వశ్చన్ అంచేత నే ఆన్సర్ కూడా ఆ ప్రశ్న జన్యువైన్యాయబద్ధమైన ప్రశ్న అనే బేసిస్ మీదనే సమాధానం కూడా మనకి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు కాబట్టి అర్జున బుద్ధేహ అనుపన్నం అర్జునైన కృతం సార్ అర్జునుడు వేసినటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకి తీసుకున్న సమాచారము చాలా అసందర్భము చెప్పాల్సి వస్తుంది సముచ్చయవాదంలో కాబట్టి సముచ్చయవాదము వసగదు ఈ సముచ్చయవాదాన్ని అలా కొడుతూ ఉంటాను దాని అలా మొట్టిగా వేస్తూ ఉంటాను ఇక్కడ తర్వాత సాంఖ్య సిద్ధాంతాన్ని మరో చోట సందర్భం వచ్చినప్పుడల్లా ఓ ముట్టిగా దానికి వేస్తూ ఎందుకంటే సముచ్చయాన్ని నువ్వు జీవితంలోకి రానివ్వకో అది సరికాదు అని స్పష్టంగా సాధకునికి తెలుపులు చేయటం కోసం నహితేవా తస్మాత్ ఫలతో తిరిక్తం సార్ ఇప్పుడు సముచ్చయాన్ని చెప్పాడనుకోండి శుద్ధికర్మలో సముచ్చయాన్ని చెప్పినప్పుడు సముచ్చయము శ్రేయస్సుని కలిగిస్తుందని చెప్పినప్పుడు చెప్పిన పక్షంలో ఆ సముచ్చయంలో ఒకదాన్ని విడదీసి రెండవ దానికి నుంచి విడదీసి ఈ ఒకటి ఆ రెండవ దానికంటే గొప్పది అనే ప్రసంగము చాలా అసందర్భంగా ఉంటుంది కదండి అలాంటి ప్రసంగం చేయడా రాదు తప్పు ఇప్పుడు పదో తరగతి విద్యార్థిని మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చదవమని చెప్తే వాడు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అన్నట్టుగా వాడు ముందుకు కానీ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ అన్నట్టుగా ఎప్పుడూ అడుగు వేయకూడదు అలా అడుగు వేసి ఎదుట మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఏమిటంటే అవును మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కింద గొప్పది అని అలా మాట్లాడితే చాలా తప్పదు అది ఎప్పుడు ఎంఏ మ్యాథమెటిక్స్లో చేరేప్పుడు ఆ మాట అనొచ్చు అంతేగాని రెండుంటి సముచ్చయంలో అలా అనకూడదు అర్జునుడు అలా మాట్లాడుతున్నాడు కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే శ్రీకృష్ణుడు సముచ్చయాన్ని బోధించలేదు అని స్పష్టమైంది సో నహి తదేవ తస్మాత్ ఫలతోపతిపరిక్తం వస్తారు బుద్ధికర్మల జ్ఞానకర్మల సముచ్చయాన్ని చెప్పినప్పుడు ఆ సముచ్చయమంతా రెండు కలిపి ఫలాన్ని కానీ ఆ రెండింటిలో మళ్ళా ఒకటి రెండవ దానికంటే ఫలాన్ని ఇవ్వటంలో గొప్పది అని మీరు చెప్పకూడదు ఫలాగ విడతీయుతం అన్నది తప్పదు అది కర్మశాస్త్రాంగీకరించాలి ఇప్పుడు మీరు సత్యనార్తం చేసుకున్నారనుకోండి వ్రతంలో పూజ కదా పూజకి పదహారు ఉపచారాలు ఉంటాయి షోడశ ఉపచార పూజ అంట పదహారు ఉపచారాలు కలిపి ఒక పుణ్యాన్ని మీకు అనుగ్రహిస్తాయి మీరు పదహారు ఉపచారాలు చేసుకుంటే పుణ్యం లభిస్తుంది అలాగే ఉంటుంది కానీ ఆ ఉపచారాల్లో ధూపదీపాల కంటే నైవేద్యం గొప్పది అలా మొదలెట్టకూడదు ఎందుకంటే అది అలా విడివిడిగా చెప్తే అది ఇది గొప్ప అది గొప్ప అనే మాట ఉంటుంది కానీ అన్ని కలిపి చెప్పినప్పుడు ఒకదానికంటే ఫలాన్ని ఇవ్వటంలో గొప్పది అనేటువంటి ప్రసంగం అయోగ్యంగా ఉంటుంది కానీ అర్జునుడు ప్రసంగాన్ని చేస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు సముచ్చయాన్ని చెప్పలేదు విడివిడిగానే చెప్పినాడు అని మనకి స్పష్టమవుతుంది త కర్మణ శ్రేయస్కరీ భగవతోక్త బుద్ధి అశ్రేయస్కరం చర్మ కుర్వితి మాం ప్రతిపాదయసి తక్కిన్ను కారణం సరే మొత్తానికి సముచ్చయం చెప్పలేదు విడివిడిగానే చెప్పాడు కాబట్టి అర్జునుడు విడివిడిగా మాట్లాడడం యోగ్యంగానే ఉన్నది భగవంతుడు విధ చెప్పాడు సముచ్చయం చెప్పలేదు పైగా ఇంకా ఏం చెప్పాడంటే కర్మణ భగవత బుద్ధి శ్రేయస్కరి ఉత్త విధడిగా చెప్పడం మాత్రమే కాదు ఇది ఒక కర్మ అనే ఫీల్డ్ వేరు ఆ క్షేత్రం వేరు జ్ఞానము క్షేత్రము వేరు అని వేరువేరుగా చెప్పడం మాత్రమే కాకుండా కర్మ జ్ఞానము శ్రేయస్కరము కర్మ కర్మ ఏం చేసుకుందండి మనం మన జీవితంలో మన అనుభవాలని మనం చూసుకుంటే కూడా మనకి తెలిసిపోతుంది చాలా మనిషి ఒక్క పిసరు తనలో తాను ఆత్మావలోకనం చేసుకోగలిగితే తెలిసిపోతుంది ఇప్పుడు అనేక కర్మలు చేశాను కర్మలు చేసి వాటి ఫలాలని సంపాదించాము ఏవో అచీవ్ చేశాం కదా ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తిండి తిప్పలు లేకుండా ఏదో ఉండేది వివాహం చేసుకున్నాము ఏదో అచీవ్మెంట్ సంతానం లేకపోతే ఏదో ఒంటరితనంగా ఉండేది సంతానాన్ని పొందటం అదో అచీవ్మెంట్ ఇలాగా ఏదో ఉద్యోగం లేనప్పుడు నిరుద్యోగంగా ఉండి ఉద్యోగము ఏదో అచీవ్మెంట్ ఇలాగ అనేక అచీవ్మెంట్స్ చేశాం కదా ఏ ఏ ఒక్క అచీవ్మెంట్ని తీసుకున్నా దానివల్ల లభించే ఫలము అల్పంగా ఉన్నదా లేకపోతే పూర్ణత్వాన్ని అనుగ్రహించేదిగా ఉన్నదా ఎప్పుడు చూసినా అల్పంగానే ఉండే ఇప్పుడు ఇది నిరుద్యోగిగా ఉన్నాడు అప్పుడు నిరుద్యోగానికి ఆపోజిట్ ఏమిటి ఉద్యోగం కాబట్టి నిరుద్యోగి తన ఉన్న స్థితిని ఇష్టపడ్డాడు తన వద్ద లేని దానిని తనకున్న దానికి విరుద్ధమైన దానిని ప్రార్థిస్తాడు ఏదవి ఉద్యోగం సో తనకున్న నిరుద్యోగ స్థితిని ద్వేషించి తనకు లేని ఉద్యోగ స్థితిని ప్రేమించి దానిని పొందుటకై కృషి చేశాడు కష్టపడి కర్మని చేసి దానిని పొందేది ఇంతకుముందు ఉన్న స్థితికి ఇప్పుడు విరుద్ధమైన స్థితి ఆపోజిట్లోకి వెళ్ళాడు కదా వెళ్తే ఇంతకుముందు అపూర్ణుడుగా ఉన్నాడు కదా అపూర్ణుడిగా ఉండబట్టే కదండి ఇంకో దానిని ప్రేమించడానికోసం కృషి చేసింది ఇప్పుడు రెండో దాంట్లోకి విరుద్ధ స్థితిలోకి వెళ్ళినప్పుడు పూర్ణత్వం వచ్చేయాలి కదా వీరికి రాలేదు పైగా ఏమవుతుంది నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఏ నేను అదే నేను ఉద్యోగంగా కూడా కొనసాగుతోంది అవునండి నా అర్జుమెంట్ మీకు ఏమైనా అర్థమైందా ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలిసింది నిరుద్యోగము ఉద్యోగము అనేవి మౌలికంగా నేను అనే వ్యక్తిత్వంలో మార్పును తీసుకురాలేకపోయేది అని స్పష్టమైపోయింది కదా ఒక లక్ష రూపాయలు ఉన్నాయి మీ దగ్గర రెండు లక్షలు లేవు రెండు లక్షలు లేవు కనుక దానిని మనం పొంది పొందాలని కోరుకున్నాడు తన వద్ద ఉన్న ఒక లక్షతోటి సంతోషపడ్డం చేతగా లేదు రెండు లక్షలు ఉంటే బాగుంటుందని కోరుకున్నాడు సో ఒక లక్ష కంటే రెండు లక్షలు రెట్టింపు సరే రెండో లక్ష కూడా సంపాదించాడు ఇప్పుడు ఇంతకు ముందున్న నేను ఒక లక్ష ఉన్న నేను ఇప్పుడున్న ఇప్పుడున్న నేను రెండు లక్షలు ఉన్న నేను ఇప్పుడు ఇంతకు ముందున్న స్థితి కంటే ఇప్పుడు స్థితి మారింది అంతకుముందున్న స్థితికి రెట్టింపు ఉన్నత స్థితి లభించింది కానీ మౌలికమైన వ్యక్తిత్వము నేను అనే వ్యక్తిత్వంలో ఉన్నది వచ్చినదా రాలేదు ఆ నేను అలాగే ఉంది అని చెప్పి నేను రెండు లక్షలు వచ్చాక నాలుగు లక్షలు కావాలనుకుని మళ్ళీ వెంటబడుతూనే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కర్మ ఏది మీరు సంపాదిస్తారో అది మౌలికంగా నేను అనే వ్యక్తిత్వంలో ఎట్టి మార్పును తీసుకువచ్చుటలేదు ఈ కర్మ చేత మీరు ఏం చేస్తారంటే ఉన్న స్థితిని తలకిందుకు చేసి పెడతారు దుఃఖంలో ఉన్నారనుకోండి సుఖం అనే స్థితిని పట్టుకొస్తారు భోగం లేని స్థితిలో ఉన్నారనుకోండి భోగము ఉన్నది అనే స్థితిని పుట్టుకొస్తారు నిర్ధన అనే స్థితిలోంచి సధన అనే స్థితిని పుట్టుకొస్తారు సో ఇప్పుడు ఉన్నదానికి అపోజిట్ స్థితిని పుట్టుకొస్తారు అంటే అంత అంత హండ్రెడ్ డిగ్రీస్ మీరు మార్పు తీసుకొస్తారు ఉన్న స్థితిలో అవునండి హండ్రెడ్ అంతకంటే ఎక్కువ మార్పు తీసుకురాలేదు నిర్ధన ఉన్నవాడు ఏమవుతాడు సధన అవుతాడు ఇంకేమవుతాడు అట్టగంటే ఇంకా అవ్వాల్సిందేముంది నిర్ధన ఉనే స్థితిలోంచి ఈ వైపు ఉన్న ముందుని తిప్పి తిప్పి తిప్పి ఈ మొత్తం వన్ డిగ్రీస్ తీసుకొచ్చారు సధన అనే స్థితిలోకి తీసుకొచ్చారు అభోగ అనే స్థితిలోంచి భోగ అనే స్థితిలోకి పట్టుకొచ్చారు నిరుద్యోగ అనే స్థితిలోంచి సోద్యోగ అనే స్థితిలోకి పట్టుకొచ్చారు అన్మ్యారీడ్ అనే స్థితిలోంచి మ్యారీడ్ అనే స్థితిలోకి పట్టుకొచ్చారు చిల్డ్రన్ లేస్తనే స్థితిలో చిల్డ్రన్ అనే స్థితిలో పట్టుకొచ్చారు ఇంక ఇంతకంటే ఏం పట్టుకొస్తాడు భగవంతుడు వచ్చి కనపడ్డాడు అనుకోండి వీడు అన్మ్యారీడ్ వాడిని భగవంతుడు అనుగ్రహిస్తే వీడు ఏమవుతాడు మ్యారీడ్ అవుతాడు అంతకంటే ఇంకా ఏమైనా ఎక్కువ అంతే అవుతాడు కదా భగవంతుడు అనుగ్రహం కూడా అంతవరకే పనిచేస్తుంది కాబట్టి వాడికి ఉన్న స్థితి కంటే పూర్తిగా వన్ డిగ్రీస్ ఆపోజిట్ ఉన్నటువంటి స్థితిని కోరే స్థితిని పొంది ఈ మౌలికమైన నేను అనే వ్యక్తిత్వము అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది యూఫోరియా అని ఉంటుంది ఇటు నుంచి అట వాహన్ కదండి ఎయిటీ డిగ్రీస్ తిరిగేప్పటికీ కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది అంతవరకు బ్రహ్మచారిలో హోటల్ కూడు చిన్నవాడికి భార్య వండి పెట్టేప్పటికి ఇంటికి వెళ్ళే అబ్బో ఇది ఎంత ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఫర్ ఏ ఫ్యూ డేస్ ఒక నాలుగు రోజుల ఈ రోజులో ఎక్సైట్మెంట్ ఉంటుంది అంతేగాని దట్ వాంటింగ్ ఐ అంటే అపూర్ణము నేను ఆ దాంట్లో ఏ మార్పు రాలేదు అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది ఆ వ్యక్తిత్వాన్ని అల్లుకుని ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఆ వ్యక్తిత్వం చుట్టూ చిరుగాడుతున్నటువంటి ఈ బాహ్య జీవన పరిస్థితులు ఉన్నాయో వాటిల్లో మీరు ఎంత అద్భుతమైన మార్పులను తీసుకువచ్చినా కూడా ఆ మౌలిక వ్యక్తిత్వం అయోగ్యంగా అసంతృప్తంగా భయ భయ భయముతో కూడి ఇన్సెక్యూర్గా అలాగే మిగిలిపోయింది ఇది దీన్ని పరీక్ష అంటారు ఇంకొక ఉపనిషత్తులో చేశాను పరీక్ష పరీక్ష లోకాన్ని కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయట ఇది పరీక్ష చేసి వాడికి వైరాగ్యం గుర్తుంది ఏమిటి వైరాగ్యం ఈ మన చుట్టూ ఉండే బాహ్య పరిస్థితులను మార్పు చేర్పు చేసి మనం ఉద్ధరించేది ఏమీ లేదు వైరాగ్యం అప్పుడు వాడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆత్మావలోకనం చేయాల్సి ఉంటుంది బాహ్య అవలోకనం మానేసి ఆత్మావలోకనం చేసి వాస్తవంగా నా స్వరూపంలో ఈ లోతు ఈ భయము ఉన్నవా అని పరిశీలించుకుంటే లేవు అని తెలుస్తుంది అయిపోయింది ఇవాడు ముక్తుడైపోయాడంటే ఈ విధంగా జ్ఞానాన్ మోక్ష వస్తుంది కానీ కర్మల మోక్షం ఎక్కడి నుంచి కర్మ వల్ల మీకు ఇప్పటి వరకు మీకు అచీవ్ చేసినవి ఎలాగైతే మీ మౌలికమైన వ్యక్తిత్వంలో మౌలికమైన మార్పును తీసుకురాలేకపోయాయి సూపర్ఫిషియల్ చేంజెస్సే తీసుకురాగలిగాయి పుణ్యం కూడా అంత పాత్ర స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో ఏదో కొంత గడబిడ కొంత ఎంజాయ్ చేసిన వాళ్ళే వస్తారు అంతకుమించే ఉద్ధరించిది ఏమీ ఉండదు కాబట్టి నేను అనగానేమీ తెలుసుకునే ప్రయత్నం చేసుకో అని అన్నారు కానీ ఆ నేను చుట్టూ ఉండే జీవన పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేసినన్ని చేశావు చాలేవాయా అది నేను ఏంటి ఏమిటో తెలుసుకో ఇది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుందని చెప్పారు కానీ కర్మ వల్ల కాదు కర్మ రాదంటే ఏదో కర్మ మీద ఒళ్ళు మంటతోటో కోపంతో చెప్పింది కాదు ఆ వస్తుస్థితి అలా ఉందని చెప్తారు శాస్త్రంలో ఉన్నదాన్ని ఉన్నట్లు వర్ణిస్తారు కానీ ఒక ప్రజుడిస్ తోటి అంటే ఒక ద్వేషభావంతో వ్యతిరేక భావంతో దేన్ని వర్ణించరు ఇది పరిస్థితి కాబట్టి ఇక్కడికి స్పష్టమైపోయింది బుద్ధి శ్రేయస్కరి కర్మణ సకాశా కర్మ తత్కాలము నుండి కొంత ప్రీతిని కలిగించిన మౌలికమైన మార్పును శ్రేయస్సును అది కలిగించలేదు అని సెటిల్ అయిపోయింది ఆ మాట శ్రీకృష్ణుడు చెప్తాడు బుద్ధి శ్రేయస్క జ్ఞానము శ్రేయస్కరం అయితే కర్మ ఏమిటవుతుందండి శ్రేయస్కరం అవుతుంది అంటే అర్థమేటో తెలుసిన అశ్రేయస్కరము అని అర్థం ఉన్నది రెండండి ప్రేయస్సు శ్రేయస్సు అది శ్రేయస్ అది ప్రేయస్సు అంటే అర్థం ఏంటండి శ్రేయస్సు కాదన్న మాట అంతే కదా అది సంగతి అధ్యక్ష అశ్రేయస్కరించే కర్మ కురువికి కర్మ చేయవయా అంటే అది ప్రేయస్కరము చేసుకోమని చెప్పాడు ప్రేయస్కరం అని చెప్పావు కానీ శ్రేయస్కరం అవుతుందా కాదా కాదు మరి అటువంటిప్పుడు శ్రేయస్కరం కానీ కర్మ నన్ను ఎందుకు తేమంటున్నావు అని అర్జునుడు చెప్తున్నాడు ఓ పక్క ఓ పక్కను చెప్తూనే ఉన్నావు కర్మ ప్రేయస్కరమే కానీ శ్రేయస్కరం కాదు అని ఓ చెప్తూనే ఉన్నావు ఓ అలా చెప్తూనే మళ్ళీ రెండో పక్క ఇలా ఎందుకు చెప్తున్నావు అని అర్జునుడు గారు ఓ మహాత్ముడి దగ్గరికి ఒక గృహస్థం వెళ్ళాడు అన్నాడు ఏమండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఇల్లు ఎందుకు బిగులు పెట్టాలి ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు కదా ఆత్మస్వరూపాన్ని ఇప్పుడు సంసారం అనేది చిత్తంలో ఉంటుంది కానీ బాహ్యములన్నీ ఉండదు కదా మౌలికంగా ఆ వైరాగ్యం కలిగి ఉండాలి కానీ ఆశ్రమానికి వెళ్తే వైరాగ్యం వచ్చేస్తుందా కాబట్టి నేను గృహంలోనే ఉండి సాధన చేసుకుందాం అనుకుంటున్నాను తమరు ఏమంటారు అని అడిగాడు మహాత్ముడు మహాత్ముడు అన్నాడు నీ నిర్ణయం చాలా బాగుంది నువ్వు అలాగే చేయండి చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఏమంటే నేను రిటైర్ అయ్యే పదేళ్ళు అయింది ఎంతకాలం పట్టుకుని ఉండమంటారు ఇల్లు వాటిని నా ఇల్లు నా పిల్ల నా పిల్లలు ఉంటూ నేను ఇలా ఎంతకాలం పట్టుకుని వెళ్ళాడాలి ఈ నానా అనేదానికి అంత ఉంది ఇది త్యాగం చేసేయటానికి ఏమిటి అభ్యంతరం ఏమిటి నేను ఎందుకు త్యాగం చేయరాదు త్యాగం చేయాలనే దృఢమైన ఆకాంక్ష నాకు ఎందుకు త్యాగం చేయరాదు త్యాగం చేసి సన్యాసం తీసుకొని నేను శ్రవణం చేస్తే అభ్యంతరం ఏమిటి సుఖ వాళ్ళందరూ ఆ రకంగా త్యాగం చేసిన వాళ్ళే కదా మీ అభిప్రాయం ఏమిటి అని అడిగడా మహాత్మ అయితే నువ్వు మంచి ముహూర్తం చూసుకుని ముహూర్తం అనేది శివరాత్రి వస్తుంది ఆవేళ నువ్వు సన్యాసం తీసుకోమని చెప్పాను కాబట్టి వ్యక్తి యొక్క పరిస్థితిని అనుకూలంగా చెప్తారు కానీ సముచయం చెప్పరు ఎప్పుడు కూడా సముచయం లభుతుంటుంది త్యాగానికి అత్యాగానికి సముచయం లభుతుంది కాబట్టి ఈ ద్వైతవాదులు ఉన్నారే వీళ్ళు శాస్త్రాన్ని పాడు చేయటం కోసమే వీళ్ళు జన్మించారా అని అనిపిస్తుంది కర్మ ఆ సృష్టి అలా జరిగిందా అని అనిపిస్తుంది కాబట్టి సముచ్చయం అనే ప్రసక్తే లేదు ఉన్నది కర్మ జ్ఞానము ఏదో ఒక మార్గాన్ని చూసుకోవాలి కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే చెప్పాడు నువ్వు ఈ పాటికి చాలేరా కర్మ చేసుకోరా అని చెప్పాడు దానికి అర్జునుడికి బాధ కనిపించింది కర్మ కంటే జ్ఞానం గొప్పది కర్మ ఏమో జ్ఞానం శ్రేయస్సునిస్తుందని నీ నోటితో నువ్వు ఇప్పుడే చెప్పావు మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కర్మ చేయమని చెప్తున్నావు అని అడిగేదంటే మరి తప్పేం లేదు అలా అలా అడగబుద్ధి చేస్తుంది కదండి కాబట్టి ఆయన అలా అడిగినాడు తిన్ను కారణం మళ్ళీ ఏదైనా కారణం ఉండాలి కదా ఏ నేను చెప్పింది కరెక్టే కర్మ కంటే జ్ఞానం గొప్పదే కానీ నీ విషయంలో ప్రస్తుతానికి ఈ కారణం చేత నువ్వు కర్మను పరిశుభ్ర చెయ్యి అని చెప్తే అది పద్ధతిగా ఉంటుంది అలా శ్రీకృష్ణుడు చెప్పాలంటే అర్జునుడు ప్రశ్న వేస్తే అప్పుడు ఆయన చెప్తాడు తిన్ను కారణమితికి ప్రశ్న వేస్తున్నాడు భగవత ఉపాలంభమివ కిం కస్మాత్ కర్మని ఘోరే క్రూరే హింసాలక్షణే మాం నియోజయసి కేశవ ఇదిహ పద్యేత ఇంకా ఆయన ఆ సముచ్చయ నిరాకరణ వదిలిపెట్టలేదు ఆయన ఇంకా సముచ్చయాన్ని ఖండిస్తూనే ఉన్నారు సో దానికి కారణం ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు పైగా అడిగేప్పుడు ఎలా అడుగుతున్నాడంటే భగవత ఉపాలంభమివ కొనువ భగవంతుని భగవంతునిపై ఒక నిందను వేస్తున్నాడా అన్నట్లుగా ఉపాలంభ అంటే నింద నింద అంటే ఏంటి ఏమండి ఏమన్యాయం చేసేస్తున్నారు ఒక పక్కన మీరేగా జ్ఞానం గొప్పది కర్మ కంటని చెప్పారే మరి జ్ఞానం గొప్పది అయితే నన్ను కర్మ ఎందుకు చేయమంటున్నారండి ఏమన్యాయం ఇది నాకు గొప్పది మీరు అందజేయాలి కానీ తక్కువది మీరు నాకు ఎందుకు అందజేస్తున్నారు అని అడిగారన్నమాట అంటే నేను నీ భక్తుణ్ణి నాకు గొప్పది అందజేయాల్సింది పోయి తక్కువ అందజేస్తున్నావు అది నింద నిందంటే చిత్తడం కాదండి ఒక అధిక్షేపం ఒక గిరివెన్స్ని వ్యక్తం చేయటం అలాగని ఆ నిందని అసెప్ట్ అయిన్ చేసేసి అంటే అది అప్పుడే ఎస్టాబ్లిష్ చేసి చెప్పట్లేదు ఆయన అలా అనిపిస్తోంది మీరేమంటారు అని ఉపాలంభం ఇవ్వకూడదు ఇప్పుడు సపోజ్ చెప్పిన వాక్యం ఏదైనా తప్పుగా ఉందనుకోండి అప్పుడు ఏమని అడగాలి మీరు చెప్పిన వాక్యంలో అన్వయం కుదర కుదిరినట్లు కనబడటలేదు అది కొంచెం దయచేసి గమనించండి మళ్ళీ చెప్పండి అని కోరాలి కానీ ఎవరి మీరు చెప్పిన వాక్యం అన్నదని తప్పింది కాబట్టి నాకు వెళ్ళొస్తాను అనకూడదు ఆ ఇవ్వ అనే శబ్దాన్ని వెయ్యాలి ఉపాలంభం ఇవ్వకూడదు అంతేగాని డైరెక్ట్గా మీరు చెప్పింది తప్పు అనకూడదు మీరు చెప్పింది తప్ప అన్నట్లుగా నాకు వినిపిస్తుంది కొంచెం వివరించండి అని కోరాలి అర్జునుడు అదే పనిచేశాడు అంతేగాని మీరు చెప్పింది తప్పు అని మాత్రం అనలేదు సో ఎదర చెప్పబోతున్నా ఇవా అనేది ఎదరొస్తోంది తర్వాతి వాక్యంలో వస్తుంది ఇవా అనే మాట శ్రీకృష్ణుడు భాష్యకారులు ముందే ఆ ఇవని ప్రయోగించారు ఉపాలంభం కొనుగోలు అంటలేదు ఉపాలంభం ఇవ్వ కొనుగోలు నింద వేస్తున్నాడా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు కొంచెం ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు ఏమని ప్రత్యం కర్మని ఘోరే మాం నియోజేసి కిమ్ అంటే కస్మాత్ అని ఏమిటి అని కాదు ఎందువలన ఏమిటనే కాదు అక్కడ ఏమిటన్నది అన్వయించదు ఎందువలన కిమ్ అంటే అకస్మాత్ ఎందువలన మీరు నన్ను కర్మ ఎందు నియోగిస్తున్నారు అందులో ఎటువంటి కర్మ కర్మని ఘోరే ఘోరమైన ఘోరీ కర్మ అంటే క్రూరమైన అంటే క్రూయల్ అని అర్థం క్రోరా ఈజ్ క్రూయల్ లాకి రాజ్య తేడా లేదు లా రాడు ఒకటి సో క్రూయల్ యాక్ట్ అంటే క్రూరమైన యాక్ట్ ఘోరమైన కర్మ అంటే గోరి యాక్ట్ హింసాలక్షణం ఏమిటి క్రూరమేముంది ఇక్కడ క్రూరము ఘోరము ఏముంది ఇక్కడ అంటే హింస బాణం వేయాల్సి ఉంటుంది శత్రువు మీద ఆ బాణం కూడా ఎలా వేయాలి అది వెళ్ళి గుండెల్లోకి దిగబడి ఇట్లా వేయాలి మళ్ళీ ఒక బాణం వేస్తే ఇంకా రెండో బాణం వేయాల్సిన అవసరం రాకూడదు అలా వేయాలి బాణం అలాంటి హింస అనేటువంటి రూపంలో ఉన్నటువంటి కర్మలో నువ్వు నన్నే ముందు వినియోగిస్తున్నావు అని ఇది యథాహ అని అర్జునుడు ఏమన్ ఏదైతే చెప్పినాడో ఆ వాక్యము బుద్ధికర్మ జ్ఞానకర్మ సముచ్చయవాదము సందర్భంలో నోపజేత చాలా అసందర్భమైన వాక్యంగా ఉండేది కాబట్టి గీతలో ఉండే ఈ శ్లోకము చాలా అసందర్భమైన శ్లోకము మనం చెప్పాల్సి అలా అలా చెప్పకూడదు నచికేతసుడు ప్రశ్న అడిగాడు చాలా మూర్ఖుల్లే అడిగాడు అని మీరు పాఠం చెప్తే అంటే ఉపనిషత్తులో అలాంటివి కూడా ఉంటాయని తేల్చినట్టు అవుతుంది చాలా తప్పదు నచికేతసుడు ప్రశ్న అడిగేడు అది యోగ్యమైన ప్రశ్నే అయ్యి అంతే కదండి ఇప్పుడు గైడ్ ఉంటుంది పుస్తకాలు గైడ్ ఉంటుంది గైడ్లో ప్రశ్న సమాధానము ఉంటుంది ఆ ప్రశ్న మీనింగ్లెస్ ప్రశ్నిచ్చి కింద సమాధానం ఇస్తే దాన్ని ఏం గైడ్ యూస్ఫుల్ గైడ్ యూస్లెస్ గైడ్ యూస్లెస్ గైడ్ అనే అంటారు అది యుక్తియుముగా కాదు కాబే సముచ్చయయయవాదము తప్పు అథ సముచ్చయా భగవతో అర్జున అవధారితేత్ తప్పకర్మని ఘోరే మా అనియోజయశీత్యాది వచనం అనియోజయశీత్యాది కథం యుక్తం స్యా వచనం అంటే జ్ఞానకర్మ సముచ్చయం కుదరదని కదా అంట కుదరదని మనకి స్పష్టం అవుతూనే ఉంది కదా దాని మీద పూర్వపక్ష వాళ్ళు ఏం చేశారంట ఒక వర్గం వాళ్ళు ఆ సముచ్చయవాదుల్లో ఒక భాగం వాళ్ళు ఏం చేశారంటే నిజమే సముచ్చయం కుదరదు కర్మకి సముచ్చయం కుదరదు అనే మాట బానే ఉంది కానీ అక్కడ కర్మ అంటే శ్రౌత కర్మ అని అర్థం చెప్పు శ్రౌతక కర్మ అంటే కర్మను మళ్ళీ ద్విధం చేశారు శ్రౌత కర్మ స్మార్త కర్మ అని రెండు రెండు విధాలుగా శ్రౌత కర్మ అని అర్థం చెప్పు అర్థం చెప్తే కర్మ అంటే శ్రౌత కర్మ అంటే ఇప్పుడు సముచ్చయం లేని కుదరదు అనమాట శ్రౌతక కర్మకి జ్ఞానంతో సముచ్చయం కుదరదు అంటే అర్థం స్మార్తకర్మకి సముచ్చయం ఉంటుంది అని వాళ్ళు తేల్చిపెట్టారు స్మార్తకర్మకి సముచ్చయం ఉంటుంది అని ఏమన్న అసలు ఆ రకమైన విభాగం ఎక్కడైనా మీకు గీత శ్లోకాల్లో కనపడటం లేదు అంటే గీత మోధలో లేని అంశాలని దాంట్లోకి చొప్పించి మనం నిర్ధారించుకున్నటువంటి భావజాలాన్ని దాని నుంచి నిష్కర్ష మనం కోరుకున్న దాన్ని దాని నుంచి బయటికి తీసే ప్రయత్నంలో ఉంది కానీ చెరుగడ్డిలోంచి మిరియాల కషాయాన్ని బయటికి తీస్తామన్నట్టుగా ఉంది కానీ చెరుగ్గడ్డిలోంచి చెరుకు రసాన్ని తీస్తామన్నట్టుగా లేదు సో అక్కడ జ్ఞానకర్మ జ్ఞానకర్మ సముచయం లేదు లేకున్నా దాని నుంచి నేను జ్ఞాన సమ సముచ్చయాన్ని బయటికి తీస్తాను అనే ప్రయత్నం చాలా తక్కువ కాబట్టి కర్మని శ్రౌతక కర్మ స్మార్థకర్మ అనే రెండు రకాలుగా విడదీసి శ్రౌతక కర్మకి సముచ్చయం కుదరకపోయినా స్మార్తకర్మకి సముచ్చయం కుదురుతుంది శ్రీకృష్ణుడు స్మార్థకర్మతోటి జ్ఞానాన్ని సముచ్చయం చెప్పాడు అని ఈ విధంగా మాట్లాడడము దాన్ని అర్జునుడు అలా అర్థం చేసుకుని ఈ ప్రశ్న వేసేదండము ఒకవేళ స్మార్త కర్మ సముచ్చయం చెప్పాడనుకోండి చెప్తే నన్ను కర్మ కంటే జ్ఞానం కంటే కర్మ గొప్పది నన్ను కర్మలో ఎందుకు ప్రవేశపెడుతున్నావు అని అర్జునుడు వేసే ప్రశ్న ఆ సందర్భంలో కూడా అయోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ రకమైన విభాగం చేసి ఓ పార్టీకి సముచ్చయాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయటం తప్ప సముచ్చయము కుదరదంటే కుదరదంటే కుదరదంటే ఇప్పుడు సన్యాసి ఉన్నాడనుకోండి సన్యాసి అగ్నిశోమం చేయడానికి పనికిరాడు కానీ చండీయాగం చేయడానికి పనికి వస్తాడంటే అలా కుదురుతున్నది కుదరుతుంది శ్రోత కర్మకి పనికిరాకపోతే స్మార్థకర్మకి కూడా పనికిరాడు అంతే అంతేగాని మళ్ళీ అలాగంటే విభాగం చేయి చండీయాగం స్మార్థకర్మ అగ్నిశోమం శ్రోత కర్మ దానికి పనికిరాడు దీనికి పనికిరాడు అంతేగాని కర్మలో అలాంటి విభాగం చేసి కర్మ గురించి జనరల్ స్టేట్మెంట్ ఏది చెప్తామో అది రెండింటికి అప్లై అవుతుంది కానీ కర్మలో అలా ముక్కలు చేసి దానికి పనికి రాదు దీనికి పనికి వస్తాడు అంటూ అలా విభాగం చేయటం అన్నది సరికాదు అర్జునుడు వచ్చినము అటువంటి సముచ్చయానికి అనుకూలంగా లేదు అయింది ఆ శ్లోకం ఆ అర్థం ఏంటంటే ప్రస్తుతానికి సముచ్చయవాద ఖండనం పూర్తయిందని అర్థం మళ్ళీ వస్తుంది సముచ్చయవాద ఖండనం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఖండిస్తారు తర్వాత శ్లోకం యావిశ్రేణే వాక్యేనా బుద్ధిం మోహయసీవే తదేకం వద నిశ్చితమాను పరుక్షేదం ఉందా ఒకసారి ఎందుకంటే సంస్కృతం చదువుకుంటున్న విద్యార్థుల కనుక యాముశ్చిరేణ ఇవ వాక్యే బుద్ధిం మోహయసి ఇవ మే తత్ ఏకం వద నిశ్చిత్యన శ్రేయ అహం ఆప్ను ఇప్పుడు వ్యామిషిరా అంటే కలగాపులం వాక్యం అంటే మాట వచనం శ్రీకృష్ణ నీవు కలగాపులగం చేసి చెప్పావు అంటే అది నింద అవుతుంది అలా అనకూడదు ఇప్పుడు కూడా ఏమనాలి అయ్యా నువ్వు చెప్పింది కలగాపులగం అయిపోయిందా అన్నట్లుగా ఉంది అన్నారు ఇవ యామిష్రేణ వాక్యేనా అనకూడదు యామిశ్రేణ ఇవ వాక్యేన ఎందుకంటే ఆయన ఏమి యామిశ్రం చేసి చెప్పలేదు ఆయన క్లీన్గా సెపరేట్ చేసి చెప్పాడు ఆయన విడదీసే చెప్పాడు సో యశాప్రోక్త యశా ప్రోక్త తధానగా ఇంతవరకు నీకు జ్ఞాన యోగాన్ని సాఖ్య యోగాన్ని చెప్తాను పైన కర్మయోగాన్ని చెప్తానంటుంటే ఇంకంతకంటే ఏ విడత ఇస్తారు కాబట్టి ఆయన ఆయన ఏం చేసి చెప్పదండి ఆ సంగతి శిష్యుడు అర్జునుడు కూడా గమనించాడు నాకెందుకునో అలా అనిపించిందా నువ్వు బాగానే చెప్పుంటావు అనే భావనతోటి వివా తర్వాత మోహయశీవమే మీరు నన్ను భ్రాంతిలో పడేస్తున్నావు అన్నారు అనుకోండి అతని చెప్పిన వాడిని పట్టుకుని మీరు నన్ను అంతా కన్ఫ్యూషన్లో పడేశారండి అని అది పద్ధతి కాదు కాదు అలా అనుకోండి ఎవరాలంటే ఏదో మీరు చెప్పినంత బాధ్య ఉంది కానీ నేను మీరు నన్ను భ్రాంతిలో పడేసినట్టుగా అనిపిస్తోంది అనే మళ్ళీ యువ రెండు యువకారాలను ప్రయోగించి తన సమస్యని శ్రీకృష్ణుడు ఎదుట పెట్టినట్లయింది శ్రీకృష్ణుని ఎందు నిందారోపణం చెయ్యను రాదు మీరు చెప్పిన పాఠం నాకు అర్థం కాలేదు కడక్ లేచి నిలబడి అడిగాననుకోండి వెంటన్నర అయిపోయిన తర్వాత అప్పుడు పాఠం చెప్పిన కష్టం అనిపిస్తుంది అయ్యో మనం పెద్ద శ్రమ వృథాయింది అలా అనుకోవద్దు లేచి నిలబడి మీరు చెప్పినంత బానే ఉండండి కానీ ఎందుకునో నాకు బాగా అర్థం కాలేదు మళ్ళీ ఇంకోసారి తమరు మళ్ళీ క్లాస్ లో దయచేయించండి అలా ఏదో చేయాలి అంతేగానే అలా ఇవ్వలేకుండా మాట్లాడకూడదు అర్జునుడు చాలా యోగ్యంగా మాట్లాడతాడు కదా శ్రీకృష్ణుడితో తప్పుదైన మాట్లాడతాడు ఒకటి రెండుసార్లు ఇవ్వ వ్యామిశ్రియే అందాము వ్యామిశ్రేనేవా కలగాపులగమైనదా అన్నట్లు ఉన్న వాక్యేనా వాక్యముతో నువ్వు నా యొక్క బుద్ధి బుద్ధిని మోయశీవా మోహ పెట్టుతున్నావా అన్నట్లు ఉన్నావు అలాగొస్తుంది సంస్కృతంలో ఎంత తేలిగ్గా చెప్పడం అయిపోయిందో చూడండి తెలుగులోకి వచ్చే వాళ్ళకి అంత కష్టపడాల్సి వచ్చింది ఇంగ్లీష్లో చెప్పాలంటే యాస్డో యు ఆర్ యాజ్డో కన్ఫ్యూజింగ్ మీ బై మేకింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ యాస్డో విక్స్ దట్ అండ్ దట్ ఈస్ ద ట్రాన్స్లేషన్ మిక్స్డప్ మిక్స్డప్ అంటే కలగపులతో అయిపోయింది తదు అందువలన ఏకం ఒక్కదానిని నిశ్చిత్యా నిర్ధారణ చేసి పదా చెప్పును ఏనా దేనిచేనైతే అహం నేను శ్రేయ శ్రేయస్సును ఆత్మయాం పుండెదను నాకు శ్రేయస్సు కావాలి నాకు ప్రేయస్స కళ్ళ ప్రేయస్సు అంటే ఏంటి ఇహలోక భోగములు పుణ్యాన్ని సంపాదించి స్వర్గలోకాది సుఖములు ఈ రెండు కూడా ప్రేయస్సు అనబడ్డాయి భోగము అంటే ప్రేయస్సు అండి ఇక్కడ అవ్వచ్చు ఇంకో చోటు అవ్వచ్చు భోగం అంటే నాకు ప్రేయస్సు నాకు ఆత్మజ్ఞానము మోక్షము కావాలి కాబట్టి నువ్వే నిర్ధారణ చేయి ఆత్మజ్ఞానము మోక్షము కోరే నాకు శ్రేయస్సు లభి మోక్షం లభించాలంటే నేను దేన్ని పట్టుకోవాలి ఇటు కర్మనా అటు జ్ఞానా ఏదో ఒక దాన్ని నువ్వే నిర్ధారణ చేసిన నాకు చెప్పు అదేకం వద నిశ్చిత్య అని అడుగుతున్నాడు కాబట్టి ఇవా ఇవామిసార్లు వేశాడు భ్రాంతి పడ్డట్టుగా అనిపించినా అతని వివేకాన్ని కోల్పోలేదు శ్రీకృష్ణుడు భ్రాంతి పూర్వకంగా చెప్తున్నాడు అనే పొరపాట్లోకి రాలేదు ఆ పొరపాట్లోకి వస్తే ఇంకా గురు శిష్య సంవాదమే ఉండదు కాబట్టి చాలా క్లీన్గా అతను అడిగినాడు మంచిది భాష్యం రుబ్బం కిచ్చ అదవతారి ఇంకా ఏమంటే యామిశ్రేణే యూ వివిక్గవాన్ తి మమ మందబుద్ధే యామిశ్రమివా భగవద్వాక్యం ప్రతిభాతి ఐవానే పదాన్ని భాష్యకారులు అందంగా వ్యాఖ్యానం చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణుడు ఎద్యి వివిత అభిధాయి వివిక్త అంటే విడదీసి కలగాపులకం చేయకుండగా వివేకపూర్వకంగా వివిక్త అంటే వివేకపూర్వకంగా అభిధాయి చెప్పినాడు ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే విమాం శుకుము అని చెప్పాడు అక్కడ రెండవ అధ్యాయంలో ఏషా సాంఖ్య బుద్ధి అధిహిత నీకింతవరకు నేను సాంఖ్య బుద్ధిని చెప్పినాను పదకొండో శ్లోకం ముప్పై వరకు ఆ తర్వాత కొన్ని కాంటెక్చువల్ వెర్షన్స్ ఉన్నాయి పదో శ్లోకాలు అక్కడ ఉండే యుద్ధరంగానికి సంబంధించి ఆ తర్వాత ఇంకా కర్మయోగం ప్రారంభమవుతోంది అయినప్పుడు ఈ మాట అన్నారు మీకింతవరకు జ్ఞానయోగాన్ని చెప్పాను తూ నవాన్ వర్డ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇమాం యోగే శుగను యోగే బుద్ధిను శుగణం కర్మయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు విను బుద్ధ్యాదితో ఏయాపార్థ కర్మబంధం ప్రహాస్యసి ఇది శ్లోకం ఏ కర్మయోగ బుద్ధిని నీవు అనుష్ఠిస్తావో కర్మయోగాన్ని తెలుసుకుని ఆచరిస్తావో దాని చేత నీవు మోక్షాన్ని పొందుతావు కర్మబంధం నుంచి బయటపడతావు అంతఃకరణము శుద్ధై కర్మబంధం కర్మే బంధము కర్మ శబ్ద బంధం అంటే మీరు ఫలకామనతో చేసినట్లయితే కర్మబంధము ఎలా అయినా బంధమే స్వర్గమైనా బంధమే కదండి ఒక కథ ఉండే భారతంలో దుర్యోధన శ్రీకృష్ణ రాయబారం వెళ్ళాడు వెళ్తే దుర్యోధనుడు తాళ్ళు తీసుకురా కొబ్బరి తాళ్ళు కొబ్బరి తాళ్ళు అంటారు చూడండి వాళ్ళని ఏమంటారు కొబ్బరి పీచుతూ చేసినటువంటి తాళ్ళు చాంతాళ్ళు చాంతాళ్ళు అంటారు చాంతాదంటే అది తాడు యొక్క స్వరూపాన్ని చెప్పే మాట కాదదు చేదకి కట్టే తాడు చేద అంటే చేతుకునేటువంటి పాత్రకి చేద అనిపారు దానికి కట్టే తాడు కనుక చేద తాడు చేద తాడుకి ఆ దాప వయసు సున్నొచ్చే ఒక చందేశ్వరి గారు శుక్రాలంటే చాంతాడు అయింది అది స్వరూపాన్ని చెప్పిన పదం కాదది ఉపయోగాన్ని చెప్పిన పదం స్వరూపాన్ని చెప్పిన పదం చెప్పాలంటే కొబ్బరి తాడనే ఆ తీచుతో చేసిన త్రాడు ఆ త్రాడు ఆ త్రాడు పంగాలు ఆ పంగాలు తీసుకురా ఈయన్ని కట్టేద్దామంటాడు దుర్యోధనుడు అంటే ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు ఆయన తలసు కుమారుడు గోపాల బాలకుడు గోపీ నాయకుడు ఆయన్ని అలాంటి పంగాలతో కడితే బాగుండదురా బట్టి సిల్ తో చేసినటువంటి తాళ్ళు తెప్పించి కట్టుకొని ధృతరాష్ట్రుడు చెప్పాడు ఆయన తరహా అది కట్టద్దన అండం ఏ అధ్యాయో అధ్యయుడు ధృతరాష్ట్రుడు అర్ధుడు అన్నారు కట్టద్దు శ్రీకృష్ణుని కట్ట కట్టడం ఏమిటర్వాడు నేను మూర్ఖత్వం కట్టద్దని అన్న అండం కొబ్బరి తాళ్ళు ఏమిటావు కొబ్బరి తాళ్ళు కాదు సిల్క్ తాళ్ళు తెప్పించని చెప్తాడు కర్మ బంధం అలా అవుతుంది కాబట్టి పుణ్యకర్మ కూడా సింకు తాళ బంధం అది పాపకర్మో కొరితాళ బంధం బంధం బంధమే కాబట్టి బుద్ధ్యాదితో ఏ ఆపార్థ కర్మబంధం ప్రహాస్ చేసి ఆ కర్మయోగ బుద్ధి నిష్కామ కర్మానుష్ఠానం చేసినట్లయితే అల్టిమేట్గా నీవు ఆ కర్మబంధం నుంచి బయటకు వస్తావు అని ఆయన స్పష్టంగా విడతీసి చెప్పాడు వివిక్తాభిధాయి భగవాన్ అయ్యా శ్రీకృష్ణ నీవు స్పష్టంగా విడతీసి చెప్పినావు భగవాన్ అంటే పూజనీయుడువగు నీవు నువ్వు స్పష్టంగా విడతీసి చెప్పావు కర్మని బుద్ధిని జ్ఞానాన్ని తథాపి అయినప్పటికీ మమ మందబుద్ధి నేను మందబుద్ధిని కనుక నాకు భగవద్వాక్యం పూజనీయుడమైన నీ వాక్యము యామిషరమేమో ప్రతిభాతి అంతా కలగాపులంగా ఉందా అన్నట్లు తోచుతున్నది అని అంటున్నారు అలా అర్థం అర్జునుని యొక్క వచనాన్ని అంతేగాని అర్జునుని వచనాన్ని శ్రీకృష్ణుడు అంతా కలగాపులకంగా చెప్పాడండి ఏమీ అర్థం కాకుండా చెప్పాడు అధ్యయమే అర్జునుడు ఇలాంటి ప్రశ్న కూడా వేశాడు అని అలా వ్యాఖ్యానం చేయకూడదు అలా వ్యాఖ్యానం చేస్తే రెండో అధ్యాయలంతా తీసుకెళ్ళి హిందూ మాధవంతుల్లో పారాయాల్సి ఉంటుంది ఎందుకంటే కలగాపులకం చేసినట్టు భగవంతుడు చెప్పేశాడు అంటే ఇంకెందుకు పరికొస్తుంది కాబట్టి ఆ రకంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఆ ఇవా అన్న దానికి అర్థం మా మా బుద్ధి మోహయీ మమ బుద్ధే యా మోహాపనయాి హి ప్రవృత్తస్థంతు కథం మోహయసి సో తేన అటువంటి వాక్యము చేత కలగాపులముగా భాష ఉన్నట్లుగా కన్పట్టే వాక్యంతో మమ బుద్ధిం మోహయసి వా నా బుద్ధిని నీవు మోహపెట్టుచున్నట్లుగా ఉన్నావు ఇలా వేసుకోవాలి ఎందుకంటే శ్రీకృష్ణుడు ఈ ప్రయత్నం అంతా ఎందుకు చేస్తున్నాడు మమ్మ బుద్ధే మోహాపనయాయ ప్రవృత్త ఆ బుద్ధి ఎందుండే అజ్ఞానాన్ని తొలగించడం కోసమే కదా పాఠం చెప్తున్నది కృష్ణుడు అర్జునుడికి అలాగా నీవు పాఠం చెప్తున్న నీవు మోహయచి అని టీచర్ వన్ అవర్ పాఠం చెప్పిన తర్వాత యు హ అట్టర్లే కన్ఫ్యూజ్డ్ మీ అని మీరు అనేసేస్తే ఆయన వన్ అవర్ చేసిన ప్రయత్నం అంతా కన్ఫ్యూజ్ చేయడం కోసం చేశాడు అన్నట్టుగా తేలుతుంది అలా అనుకోదు అందులో శ్రీకృష్ణుడు కన్ఫ్యూజ్ చేయడం కోసం చెప్తున్నాడా లేదు కన్ఫ్యూజన్ తొలగించడం కోసమే చెప్తున్నాడు కాబట్టి మోహయసి అని అనుకూడదు మోహయసి అదే మోహయసి లబ్బుతుంది మోహ ఎందుకు పెట్టాడు మోహ కోసం ప్రయత్నం చేసేది వ్యక్తి కాబట్టి ఏమనాల్సి ఉంటుంది మోహయసి వా అతోబ్రవీ బుద్ధిం మోహయశీవ మేహి అని చెప్పనే నేను అనుకున్నా నేనంటే అర్జునుడు అనమాట ఏమని బుద్ధిం మోహయశీవ మే నా యొక్క బుద్ధిని నీవు మోహపెట్టుతున్నావా అన్నట్లుగా ఉంది ఉంది అంటే నిజంగా మోహపెట్టుటలేదు నా బుద్ధి మందబుద్ధి కనుక మోహం కింద నాకు భాషించింది తప్పిస్తే నువ్వు మోహ నివారణ కోసమే నువ్వు కృషి చేస్తున్నావు అని అలాగే అప్రోచ్ అవ్వాలి అలా అప్రోచ్ కాకపోతే ఏమవుతుందంటే అది అవిధేయత అవుతుంది అవినయం అవుతుంది దానివల్ల అది శాస్త్రం మనకు పద్ధతి కాదు తర్వాత మళ్ళీ సముచ్చవాళ్ళ దగ్గరికి వచ్చాం తత్ర భిన్నకర్తృకయోహం జ్ఞానకర్మణోహం ఏకపురుషానుష్ఠానాసంభవంసే అది బేసిస్ ఆ క్వశ్చన్కి అది ఏకం వద అంటున్నాడు ఏదో ఒకదాన్ని చెప్పు ఒకదాన్ని చెప్పు అనే మాట ఎప్పుడంటాడండి ఉన్న రెండు ఉన్నాయండి అక్కడ ఏదో ఒకదాన్ని చెప్పు అనే మాట ఎప్పుడంటాడండి ఎప్పుడంటాడంటే జ్ఞానకర్మనోహ ఏకపురుష అనుష్ఠాన అసంభవం మన్యసే జ్ఞానము కన్నా రెండున్నాయి ఆ రెండింటినీ ఒకే వ్యక్తి ఏకకాలంలో అనుష్ఠించుట సంభవము కాదు అనే ఒక నిశ్చయం ఉన్నప్పుడే ఆ నిశ్చయంలో శ్రీకృష్ణ నువ్వు ఉన్నావు ఆ సంగతి నాగర్థమైంది కాబట్టి ఆ రెండింట్లో ఏదో ఒకటి నాకు చెప్పు అనే మాట ప్రసగుతుంది కాబట్టి తదేకం వద నిశ్చిత్యాన అర్జునుడు అంటుంటే ఆ జ్ఞానకర్మలు రెండు కూడా భిన్న కర్తృకములు అంటే అంటారు పదం అందమైన పదం భిన్న కర్తృకములు కర్తలు వేరువేరుగా ఉంటారు అనర్థ జ్ఞానానికి కర్త ఎవడుగా ఎవడై ఉంటాడో వాడు కర్మకి కర్త అయి ఉండడు అనర్థం ఇప్పుడు మీకు రెండు వైడ్స్ ఉంటాయి గ్రీను రెడ్ ఉంటాయి మీరు ఇక్కడ గ్రీను రెడ్తో మొదలుపెట్టే మెయిన్ నుంచి ఆ రెండు కలిపి కూర్చోబెట్టారనుకోండి ఏమవుతుంది ఫ్యూజ్ అయిపోతుంది లేకపోతే గ్రీన్ ఉన్నదాన్ని రెడ్ వైర్లోకి రెడ్ ఉన్నదాన్ని గ్రీన్ వైర్లోకి ప్రవేశపెట్టారనుకోండి ఏమవుతుంది మళ్ళీ ఫ్యూజ్ అయిపోతుంది అదేవిధంగా కర్మ జ్ఞానము అని రెండు ఉన్నప్పుడు ఆ రెండింటినీ కన్ఫ్యూజ్ చేసి పెట్టకూడదు అలానే ఎక్కడైతే కర్మ ఉన్నదో అక్కడ కర్తృత్వ భోక్తృత్వ విశిష్టమైనటువంటి కర్మ ఉన్న చోట ఆత్మస్వరూప జ్ఞానమునకు తావే లేదు అక్కడ ప్రవేశమే లేదు ఆత్మస్వరూప జ్ఞా జ్ఞానము లేక నిష్ట అనే చోట కర్తృత్వభోక్తృత్వ సంబద్ధమైన కర్తృత్వభోక్తృత్వములతో కూడి ఉన్న కర్మకి పావు లేదు అది ఆ విషయం నాకు అర్థమైంది నువ్వలా చెప్పావు స్పష్టమైపోయింది ఇంకా ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే తేల సముచ్చయమా కాదా అనే తింటారు అక్కడ తేలిపోయింది తేలాల్సింది ఒక్కటే ఆ రెండింట్లో ఏది గొప్పది అది కూడా చెప్పలేడు జ్ఞానం కర్మ కంటే గొప్పది అది కూడా సెటిల్ అయిపోయింది ఇంకా సిటిల్ అవ్వాల్సింది ఒక్కట నాకు ఏది తదేకం వద నిశ్చిత్య ఎవరి అందరికీ అర్జునుడికి ఏదో అందరికీ ఏదని కూడా కాదు తదేకం వద నిశ్చిత్య ఏదైనా శ్రేయ అహం ఆత్మయ నేను దేని చేతనైతే శ్రేయస్సును పొందుతాను దానిని నాకు నేను బోధించవలసినది అని అప్పుడు మాత్రమే అటువంటి ప్రశ్న కుదురుతుంది తత్రంశతీ కర్మ వా ఇదమే అర్జున యోగ్యం స్వుద్ధిశక్వస్థానం ఇది నిశ్చిత వద త్రతి అది అట్లుండగా అది అట్లుండగా అంటే అర్థం ఏంటి ఒకే వ్యక్తి ఏకకాలమునందు జ్ఞానమును కర్మను కలిపి అనుష్ఠించుటకు వీలు కుదరదు అనే పరిస్థితి అట్లుండగా తందువలన తయోహ ఆ రెండింటిలో ఏకం ఒక్కదాని అంటే ఏమిటవుతున్నది జ్ఞానం కావచ్చు కర్మ కావచ్చు బుద్ధి కర్మవా జ్ఞానమైనా సెల్ లేదా కర్మ అయినా ఏదో ఒక్కదానిని నిశ్చయం చేయాలి నిశ్చయించాలి ఎలా నిశ్చయం చేయాలి ఆ పరిస్థితిని ఆ వ్యక్తిని బట్టి నిశ్చయం ఏకం నిశ్చిత్యమ నిశ్చయం చేసి చెప్పమంటాడు ఏమని నిశ్చయం చేయడం ఎలా ఉంటుంది అర్జునస్య ఇదమేవ యోగ్యం అర్జునుడికి ఇది మాత్రమే యోగ్యంగా బాగుంటుంది అని నిశ్చయం చేసి చెప్పమంటాడు అర్జునుడికి అర్జునుడికి మనం అర్జును ని స్థితిలో ఉన్నట్లయితే మనకు వర్తిస్తుంది అనే ఆ పరిస్థితిని బట్టి సందర్భానుసారంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇది అర్జునునికి అనుకూలంగా ఉంటుంది అర్జునుని కర్మ అందరికీ సమాన రూపంగా ఉండాలో అక్కర్లేదు అక్కర్లేదు ఎందుకంటే స్వబుద్ధిశక్తి అవస్థాన రూపం అర్జునునికి ఒక బుద్ధిశక్తి ఉన్నది ఆ బుద్ధిశక్తిలో ఇది ఇవ్వడాలి ఆత్మజ్ఞానం అనేది ఇముడి స్థితిలో ఉన్నాడా వాడు ఉంటే చెప్పు ఆత్మజ్ఞానమే చేసుకో ఆత్మజ్ఞానాన్ని పరిస్థితి చేసుకో యుద్ధం ఉదయం అవుతుందని చెప్పచ్చు వాడు ఆ స్థితిలో లేకపోతే మటుకు ఆత్మజ్ఞానం విషయం తర్వాత చూడొచ్చు ముందు కర్మానుష్ఠానం చెయ్యి అని చెప్పాలి ఈ నీ డ్యూటీని నువ్వు చేసుకో అని చెప్పాలి కాబట్టి అర్జునునికి అతని బుద్ధి స్థితికి అనురూపమైనది తగ్గది ఏదో చూసి ఈ రెండింట్లో అర్జునునికి ఇది బాగుంటుంది నిర్ధారణ చేసి చెప్పాలి అలాగ నిశ్చయం చేసి చెప్పమని అడుగుతున్నాడు సాధారణంగా సలహా ఏదైనా అడిగారనుకోండి గోడ మీద పిల్లిపోవటం లాగా ఇటువంటి ఇలాగా చెప్పకూడదు అలా చెప్తే ఎదురవాడు కన్ఫ్యూషన్లో పడిపోతాడు మందు వేసుకోమన్నారు ఇది వేసుకోండి అది వేసుకోండి అది వేసుకోండి మరొకటి వేసుకోండి అలా చెప్పకూడదు సో దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే ఏవో కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మోకాల్ని ఫిలాంటివి నడువుల ఫిలాంటివి ఏడు చెట్లో ఇవి ఎక్కువ అలా ఉంటాయి అదే చెట్లో అలా కొనసాగుతూ ఉంటాయి సో అప్పుడు ఏం చేస్తారంటే అలోపతి వేసుకుంటూ ఉంటారు హోమియోపతి కూడా పక్కన జప చేసి ఇది నింజుతారు అది నింకుతారు ఏదో అది ఒక పూట తగ్గిందనుకోండి ఇప్పుడు దీనివల్ల తగ్గిందరో దానివల్ల అంత సబ్జెక్టివ్గా ఉంటుంది ఇవి ఒక వ్యవస్థితంగా ఉండదు అంత కన్ఫ్యూజింగ్గా అలా ఉంటుంది సో దానివల్ల అది ఉపయోగం ఉండదు ఒక క్లియర్ కట్ విషంతో ప్రొసీడ్ అయితే బాగుంటుంది మందు మాపు దగ్గర కూడా ఒక స్థిరమైన అభిప్రాయంతో ప్రొసీడ్ అయితే బాగుంటుంది అంటే దాన్ని నాలుగు రకాలుగా నడిపించకూడదు కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అనేక రకాల కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది ముందు ఒక్కటే కాదు మిగతా ఇలాంటివి చాలా ఉన్నాయి అన్ని రకాల అన్నింటినీ కలిపి మూటగట్టుకుని మోస్తూ ఉంటే ఒక కొంత ఎస్ట్రాలజీ ఒక కొంత న్యూమరాలజీ ఒక కొంత వాస్తువు కొంత మందు ఒక కొంత మాకు ఇవన్నీ కొంత కర్మ సిద్ధాంతం మళ్ళీ దాంట్లో ఒక కర్మ కొంత జ్ఞానం ఇది వర్కౌట్ కాదండి ఏ ఎక్కడున్న దొంగలే అక్కడే ఉంటుంది ఆ మౌలికమైన నేను నుంచి చూసారా కామనలతోటి భయములతోటి నిండి ఉన్న ఆ నేను అది మారదు బాహ్య పరిస్థితి మారుతూ ఉంటాయి కానీ నేను అలాగే ఉంటుంది అది ఎప్పటికీ మారదు అలాగే కంటిన్యూ అవుతూ కాబట్టి వాడు మంచి అభివృద్ధిలో ఉన్నా నేను అలా భయంతో ఇన్సెక్యూరిటీతోటి ఏడుస్తున్నాడు అభివృద్ధి లేకున్నా ఎలాగో అదే పరిస్థితి కాబట్టి ఇలాగ ఇవన్నీ కలగాపల నువ్వు చేసి పెట్టుకోకూడదు అని చెప్పిన యొక్క విశిష్టత అయితే ఏదో ఒకటి పట్టుకుని నువ్వు ప్రొసీడ్ అయిపో ఏదో ఒకటి పట్టుకోవు కొంత ఇది కొంతది కొంత మరొకటి కొంత మరొకటి అలాగా ఏ ఎండగా గొడుగు పడుతో అలా ఉండకూడదు గంగా తీరే గంగాదాసహ యమునా తీరే యమునాదాసహ అని ఒక సో గంగా తీరండిందంటే గంగ గొప్ప గంగ గొప్ప గంగ గంగ గంగ యమున దగ్గరికి వచ్చేవడికి యమునే యమున యమున అలాగ ఏంటే గొడుగు పడుతూ అలా ఉండకూడదు ఏదో ఒక స్థిరంగా పెట్టుకోండి యమున యమునని సేవిస్తావా గంగను సేవిస్తావా సిటీలు చేసుకో గంగ సర్వము యమున సాక్షాత్తు శ్రీకృష్ణుని పాదములను సృశించింది యమునే సర్వము ఏదో ఒక వ్యవస్థగా ఉండాలి కానీ అలాగే ఇటు అటు అటు ఇటు పరుగులు ఎక్క రాదు అలాగే జపం చేసేప్పుడు కూడా ఏదో ఒక మంత్రాన్ని జపం చేయాలి సరే అరడవని మంత్రాన్ని దీంట్ని దాంట్లోకి దాంట్లోకి దాంట్లోకి అలా ఏకాగ్రత ఉండకుండా వివేకం లేకుండా అలా ఉండరాదు కాబట్టి అర్జునుని బుద్ధికి యోగ్యమైనది బుద్ధిశక్తి కొంత పరిమితంగా ఉంటుంది ఆ శక్తికి తగ్గది యోగ్యమైనది ఏదో నువ్వే నిర్ధారణ చేసి చెప్పవాలి మహానుభావ దాన్ని పట్టుకుని నేను మోక్షాన్ని పొందుతాను శ్రేయస్సుని పొందుతాను అని అడుగుతున్నాడు పాపం కర్మనావా అన్యత రేణ శ్రేయోహమాప్యా కాబట్టి చెప్పు నువ్వు చెప్పు జ్ఞానం అంటావా పొంది జ్ఞానమే పట్టుకుంటాను కాదు కర్మణావా అన్యత ఏదో ఒకటే కుదుర్తుంది రెండు కలిపేసుకుంటారు కర్మచేతన ఏదో ఒకటి నువ్వు చెప్పు నేను శ్రేయస్సు పొందడం ముఖ్యం కాబట్టి నువ్వే స్థితికి నాకు నిర్ధారణ చేసి చెప్పు అవిశేషణ కలిగిుము అని ప్రార్థి కర్మనిష్టాయా భగవతో సార్ కథం తయం వదేక విషయ అర్జున శుశ్రూషా సత్ ఓ వాదనం అవుతుంది ఈ జ్ఞానకర్మ సముచ్చయవాదుల్లో మళ్ళీ అనేక వర్గాలు ఉన్నాయి జ్ఞానకర్మ సముచ్చయవాదుల్లోనే కర్మ ఇప్పుడు రెండు కలిపి ఉంటాయంటే రెండు ఉన్నాయంటే ఒకదానికి ప్రాధాన్యం వస్తుంది ఇంకొకటి అప్రధానం గుణం అవుతుంది కదండి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక భార్య ఉంది అంటే మీరు ప్రేమంతా అందే చూపిస్తాడు ఇద్దరు భార్యలు ఉన్నాయనేప్పటికీ క్వశ్చన్స్ విల్ కమ్ ఈమె ఎందు ప్రేమ ఎక్కువ ఆమె ఎందుకు ప్రేమ తక్కువ కానీ ఇద్దరు ఎందుకు సమానంగా సమానమే అనుకోండి అయినా కూడా ఈరో తేడా ఉంటుంది అది ఒకటే చెప్పండి అది ఒక ప్రశ్న వస్తుంది సో అదేవిధంగా గుణకర్మ రెండూ ఉంటాయి సముచ్చయ ఉంటుంది అంటే గుణకర్మ కాదు జ్ఞాన కర్మలు రెండింటి సముచ్చయం అంటే ఇప్పుడు జ్ఞానాన్ని పెద్దపీట వేసి కర్మని పక్కన కూర్చోబెడదామా కర్మకు పెద్దపీట వేసి జ్ఞానాన్ని పక్కన కూర్చోబెడతామా అనే మాట అంటే ఒక వర్గం వాళ్ళు ఏమన్నారంటే శ్రీకృష్ణుడు కర్మ రెండింటినీ చెప్పాడు కర్మకే ప్రాధాన్యం ఇచ్చాడు జ్ఞానాన్ని పక్కన పెట్టాడు అని ఓ వర్గం ఉంది అలాగంటి కనుక అలా కనుక శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నట్లయితే ఏది ఇహా అంటే ఈ ప్రకరణంలో కర్మనిష్టనే చెప్పాడు జ్ఞానాన్ని గుణం చేసి జ్ఞానకర్మ సముచ్చదా పూర్తిగా నిలు పెట్టేయకూడదు కర్మనే చెప్పాడంటే అది క్లీన్గా ఉంది ఏం క్వశ్చన్ కర్మనే చెప్పాడు అర్జునుడికి కానీ అలా కాదు కదా వీళ్ళు జ్ఞానాన్ని వదిలిపెట్టరు కర్మని జ్ఞానాన్ని కలుగు చెప్పాడు కర్మకు ప్రాధాన్యం ఇచ్చాడు జ్ఞానాన్ని గుణం చేశాడు గుణం అంటే అప్రధానమైన అర్థం గుణభూతం అలా చేశాడు అలా చేసి చెప్పాడు అని అన్నారు ఒకళ్ళు ఇక్కడ జ్ఞానకర్మ సముచ్చయవాదుల్లోనే ఒక వర్గం అయ్యా ఆయన అలా చెప్పుంటే శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో ఆ విధంగా అర్జునుడు ఇలా ప్రశ్న వేస్తాడా తయోహ ఏకం వద ఆ రెండింట్లో ఏదో ఒకటి నాకు చెప్పు అని ప్రశ్న వేస్తాడా ఆయన రెండు చేయని చెప్తూ ఉంటే ఒకటి నాకు చెప్పని ప్రశ్న వేస్తాడా ఏక విషయ ఇవ అర్జునశ్చ శుశ్రూష శుశ్రూష అంటే శ్రోతునిచ్చ నువ్వేదో ఒకటి నాకు నిర్ధారణ చేసి చెప్పు నేను వినేసి దాని దారిలో వెళ్ళిపోతాను అనే మాట అది యుక్తియుక్తంగా ఉంటుందా ఉండదు కాబట్టి కానీ అర్జునుడు అలా అడుగుతున్నాడు కాబట్టి జ్ఞానధర్మ సముచేం చెప్పాడని దాంతో కర్మనిష్టకి ప్రాధాన్యాన్ని ఇచ్చి జ్ఞానాన్ని గుణం చేసి పెట్టాడని గుణము అంటే సెకండరీ అప్రధానం చేసేడని ఆ రకమైనటువంటి వాదము తప్పు నహి భగవతోక్తం పూర్వం అన్యతరదేవా జ్ఞానకర్మణోర్వక్ష్యామి నైవద్వయనా ఉభయప్రాప్త్యసంభవం ఆత్మనో మన్వాన ఏకమే ప్రాథయేత్ భగవత ఉనోహ్యా ఇప్పుడు భగవంతుడు పూర్వమంటే రెండోధ్యాయంలో జ్ఞానకర్మనోహ అన్యతరదేవ ల లక్ష్యాన్ని నైవద్వయం జ్ఞానము కర్మ రెండున్నాయి ఈ రెండింటినీ కలిపేసి చెప్పడము గురువు చెప్పడము శిష్యుడు అనుష్ఠించటము కుదరదు ఏదో ఒకదాన్నే నేను చెప్తాను ఎందుకంటే ఒకదాన్నే అనుష్ఠించటం సంభవం అవుతుంది కనుక ఏదో ఒకదాన్నే నేను చెప్తాను అని భగవంతుడు నిర్ధారణ nirdharana చెప్పి ఉన్న unna ఈ ee prashna అంతే కదండి ఏమిటి అలా కుదురుతుంది ప్రశ్న రెండింటికి సముచ్చయం చేసి పక్షంలో అలా కుదురుతుంది కాబట్టి ఏమ ఉభయప్రాప్తి అసంభవం ఆత్మన మన్వాన రెండింటికి కలిపి అనుష్ఠించటం తనకు సంభవము కాదు అనే విషయం అర్జునుడికి స్పష్టంగా తెలిసింది ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ విధంగా స్పష్టంగా రెండింటి యొక్క విభాగం చేసి చెప్పాడు కనుక అర్జునుడికి స్పష్టంగా తెలిసింది ఆత్మన ఉభయప్రాప్తి అసంభవం మన్వాన రెండింటినీ కలిపేసి అనుష్ఠించటం సంభవం కాదు అని తెలుసుకున్నాడు మనకు ఒక కథ ఒకటి ఉంది తెనాలి రామలింగుడు ప్ర తపస్సు చేశాడు ఇదో కథ ఇదేదో లిటరల్గా సర్చే ఉన్నట్టుగా చెప్పి ఇది కాదు ఊరికే కథలాగే కథలు అలాగే హియర్స్ అలా ఉంటాయి కథలు అదేదో లిటరల్ అని అనుకోకూడదు తెనాలి రామలింగుడు తపస్సు చేశాడు సరస్వతీదేవి కాళీదేవి కాళికాగా సరస్వతి ఎవరో ఒకటి ఏ దేవైనా ఒకటే దేవి కదా సరే ఆమె ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఈ చేత్తో పాలు ఈ చేత్తో పెరుగు పట్టుకుని నీకు అది ఉంటే కథలో ఒక సొగస్సు నీకు జ్ఞానం కావాలా ఇంకే ధనం కావాలా జ్ఞానం కావాలంటే ఇదిగో పాలు తీసుకో తాగేస్తే నీకు జ్ఞానం వచ్చేస్తుంది ధనం కావాలన్నట్లయితే పెరుగు తీసుకో అది నీకు ధనం వచ్చేస్తున్నా ఆవిడ అలా రెండు పెట్టింది అలా అలా చూపిస్తే వీడు రెండు తాగేస్తుంది రెండు తాగేసి జ్ఞానవంతుడు ధనవంతుడు అయిపోయాడు అలా కాదు ఇక్కడ ఇట్ నాట్ లైక్ దా ఆత్మన ఉభయప్రాప్తి అసంభవం అనుమాన నాకు జ్ఞానము ధర్మం రెండూ కలిపేసేసి నేను కలగా చేసేసి భక్ష్యం చేసి నేను మోక్షాన్ని పొందేస్తానని అలాంటి మోక్షంగా అనుకోవట్లేదు ఆయన అర్జునుడు అలా అనుకోవట్లేదు అర్జునుడు వివేకం కలవాడు రెండు స్వీకారం కుదరదు స్పష్టంగా తెలుసుకున్నాడు తెలుసుకునే ఏకమేవో ప్రార్థయ ఏదో ఒకటి ఆ రెండింటిలో ఏది నాకు అనుకూలమో చెప్పబోయే మహానుభావాన్ని ప్రార్థిస్తున్నాడు ఒకవేళ ఆయన సముచ్చయాన్ని చెప్పుంటే నహి ప్రార్థయే అలా ప్రార్థించి ఉండేవాడు కాదు నేను అయిపోయిందనుకున్న సముచయం వెళ్ళి వచ్చింది సో అంటే అంత దీక్షతోటి సముచ్చయాన్ని ఖండిస్తాడు ఎందుకంటే అది తికి శాస్త్రానికి దేనికి అనుకూలం కాదు ప్రతికూలమైన దాన్ని అర్థం చేసుకోకుండా ఊరికే రెండు కలగకుండా పట్టుకెళ్తామంటే అది కిచడీ చేసినట్టుగా కాదు కిచడీ చేయొచ్చు ఎందుకంటే ఇది కోరే అది కోరే అది కోరే అది కోరే కనుక కిచడీ చేయొచ్చు అంతేగాని మజ్జిగ అన్నంలో నెయ్యను పప్పు అన్నంలో మజ్జిగ అలా కుదరవు అవి కుదరణమే కుదరవు అంతే కనుక జ్ఞానకర్మలకు అసంభవము అజ్నని ప్రశ్న బట్టి ఆ విషయం మనకు స్పష్టమైంది శ్రీభగవానువాచేస్ వివిధా నిష్టా పురా ప్రోక్తమయా నయోగేన సాంఖ్యానా కర్మయోగేణినా ూర్ణము పూర్ణమిమిద పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవిష్యే శాంతిశాంతిశాంతి హరిం శ్రీగురుజ్యో నమ హరిష్ణాపణమస్